పర్షద్ర వాళ్ళు తండ్రి మీకు వదనాలను అయినా ప్రభా ఈ యొక్క సాయంత్రం సన్న ప్రభావ మా జీవితాలను సరిచేయండి ప్రభా ఆత్మీయ స్థితిలో మేము ఎక్కడనో మనం చూపించండి మేము ఇంకా ఏ రీతిగా ముందుకెళ్ళాలమ్మల్ని నడిపించండి మీ కొరకు మమ్మల్ని ప్రతి చోట సాక్షి నిలబడిపెట్టుకోమని ఈ ఆరాధనలో వేరే శాఖలో నడిపించమని ఏసు క్రీస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుని వాక్యాన్ని వింటున్నాం అందులో ఆయన ఆయన మాటలని గ్రహించాలా ఆయన ఏ రీతిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే యేసుపరకు చెప్పిన మాటలు తండ్రి హృదయంలో నుంచి వచ్చిన మాటలు కాబట్టి అవి మీరు బహు జాగ్రత్తగా పరిశీలించాల తండ్రి మన నుంచి ఏమి కోరుకుంటుండో అవన్నీ తన కుమారుం ద్వారా మాట్లాడి కాబట్టి కాబట్టి అవి మీరు విని వాటిని మీరు పాటిస్తేనే తండ్రి చిత్తంలో ఉన్నట్టు లేకపోతే కాదన్నట్టు మనం ఎన్నో సమాచారాలు వాక్యాలు వింటున్నాము అట్లా వెళ్ళిపోతా ఉన్నాము కాలాలు గడిచిపోతా ఉన్నాయి కానీ ఏ వాక్యం కూడా మన జీవితాల్లో పాటించలేని స్థితిలో ఉంటున్నాం ఎందుకంటే ఆయన చిత్తాన్ని బహుగా గ్రహించని వారి వంటున్నాం మనం ఇప్పుడు ఈ రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళము ఖచ్చితంగా దీన్ని గ్రహించాలా ప్రతి దశలో ఆయన మాట్లాడుతూ తన బిడ్డల్ని సరిచేస్తూ నడిపిస్తా ఉన్నాడు కాబట్టి వాక్యంలో ఉన్నంత వరకే అవి జ్ఞాపకానికి వస్తాయా వాక్యముల నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయినాక అవి జ్ఞాపకానికి రావా ఈ అనుదిన జీవాన విధానాలలో అవి నీకు జ్ఞాపకానికి రావా నువ్వు ఉద్యోగ స్థానంలో ఉన్నప్పుడు అవి నీకు జ్ఞాపకానికి రావా నువ్వు ఇంటా వెళ్ళినా బయట ఉన్నా వీటన్నిటినీ నేమ ధ్యానించమని చెప్పాడు కదా కాబట్టి ఈ వాక్యాలని నువ్వు బహు జాగ్రత్తగా వినాలా భద్రపరచుకోవాలా నాకు అదొకటే బలైన ఎవరన్నా వాక్యం చెప్తుంటే జాగ్రత్తగా విని వాటి అన్నిటినీ రాసుకుంటా ఉంటాను నేను ఈ రోజు కూడా లేకపోతే అది నాతో మాట్లాడుతున్న టైంలో నేను నిర్లక్ష్యం చేస్తే అది వెళ్ళిపోతుంది లైఫ్ లో నుంచి అది ఇంకా దగ్గరకో వెళ్ళిపోతుంది ఆ వాక్యం కాబట్టి యోహాను సువార్తలో మన ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి మన ప్రభు మాట్లాడుతున్నాడంటే తండ్రి హృదయాన్ని మనము ఇప్పుడు మనం గ్రహించాల తండ్రిని నుంచి ఏం కోరుతున్నాడు అనేది పదిహేనవ అధ్యాయంలో యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనంలో ఏమంటుండే నాలో ఫలింపని ప్రతి తీగెను అంటున్నాడు అంటే మనమంతా తీగలం కదా దాని తర్వాత ఆయన ఏమిటం ఆయన తీసి పారవేయను ఫలించే ప్రతి ఫలించే ప్రతి తీగే ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మొదటి పాయింట్ ఏంటంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అంటే నువ్వు ఆయనలో అంటు కట్టబడ్డవాడు దానవు కాబట్టి ఇంకో నాకు జ్ఞాపకం ఉంది ఎందుకు ఈరోజు జ్ఞాపకానికి వస్తుంది నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఒక చర్చలో వాక్యం చెప్తుంటే ఈ రోజా పువ్వులు ఉంటాయి కదా ఆ చెట్ల గురించి చెప్తున్నాను నాకు ఎందుకు ఇప్పుడు గ్యాప్ కొనకొస్తుంది ఆ రోజుల్లో రికార్డింగ్స్ లేవు కాబట్టి ఆధారం లేదు ఈ రోజు రికార్డింగ్ అవుతుంది కాబట్టి మరోసారి ఇది తిరుగు వస్తున్నారు ఇరవై సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను ఏం చెప్తున్నానంటే ఆ రోజా పువ్వు ఉంటుంది కదా చెట్టు ఆ చెట్టుకి గ్రాఫ్టింగ్ అంటాం ఇంగ్లీష్ లో గ్రాఫ్టింగ్ అంటే ఇట్లా సైడ్ క్రాస్ కట్ చేస్తారు కొమ్మని క్రాస్ గా కట్ చేసి ఎర్ర రోజా పువ్వు చెట్టు క్రాస్ గా కట్ చేసి తెల్ల రోజాపు కొమ్మ తీసుకొచ్చి దానికి కాస కట్టి దాని చుట్టూ దారం కట్టేటుని నేను కట్టినా అవన్నీ చెప్తున్నా చుట్టూ కట్టేసి కొంత ఆవు పేడను లేక మట్టి కట్టేసి గట్టిగా పెడితే అది అడ్డుకోబోతుంది అండి అయితే ఆ సారం పీల్చుకొని ఆ కొమ్మ అది బతుకుతుంది ఆ కొమ్మ బతుకుతుంది మెయిన్ చెట్ చెట్టు ఉంటుంది కదా మెయిన్ చెట్టు నుంచి రసం పీల్చుకొని దాని దగ్గరికి వచ్చినప్పటికీ అది ఏం చేస్తుందంటే తెల్లది కాస్తలేదు ఎలుపు చుక్కలు చుక్కలు వస్తున్నాయి పూలు అట్లనే నాకెందుకో క్యాప్సికం అంటే నాకు ఎందుకో కొంచెం కష్టం అనిపిస్తాం ఆ కూరగాయ తినదంటే మా ఇంట్లో ఎప్పుడు క్యాప్సికమే వండుతారు తొందరగా వండుతుందా అది ఏ మంది నాకు ఒక డౌట్ ఇది సృష్టిలో ఉందా ఈ కాయ అద్భుతం ఉండొచ్చు కానీ అంటే నేననేది ఏంటంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వండద్దా వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు వండుతున్నారు దొరికిందే గొప్ప భాగ్యం అని తినాలి కదండి హస్బెండ్స్ భార్యలు కష్టపడి పొద్దున్నేసి వండుతున్నారు మనం తినిపోవాలి అంతే కానీ నాకు ఇద్దరు నాకు అదొద్దు అనేసి మనం పేర్లు పెట్టడం వలం కానీ నాకు ఒకటి చిన్నప్పటి నాకు ఏది ఇష్టం లేదో అదే తింటా ఉంటానండి నాకు అదే జరిగిపోతుంది అన్నట్టు ఇవన్నీ కొంచెం కష్టము బాధ అనిపిస్తూ కదా నాకు ఇష్టం లేనియే నాకు ఇష్టం లేనియే నా లైఫ్ అంతా ఇక్కడ ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నువ్వు నువ్వు తెల్ల నువ్వు వేరే రకపు కొమ్మ వయ్యుండి ఈ దీన్ని రసం పీల్చుకున్నప్పుడు ఎర్రకి పోయాలి కదా నువ్వు తెల్లగెందుకు పూస్తున్నావు తెలుపు ఎరుపేందుకు చుక్కలతోనే వస్తున్నది వావ్వు జామ చెట్టుకి పొప్పాయి చెట్టు నాటితే వస్తుందా అవి అంటుకోవు అవి ఆ కొమ్మలు అంటుకోవు ఎందుకంటే దాని నైజం వేరే దీని నైజం వేరే ఆ అక్కడ క్యాలిఫోర్నియాలో ఎవరో నేను కొంతకాలం కిందట ఒక డాక్టర్ లెక్చర్ వింటుంటే చెప్తుంది క్యాలిఫోర్నియాలో ఒక వింత రకమైన పండ్లు అమ్తారంటారు అమ్మా ఈ పండు పేరు అంటే గ్రాపుల్ అంట దాని పేరు పడ్డ పేరు మీరు విన్నారు ఎప్పుడైనా పండు పేరు గ్రాపుల్ గ్రాపుల్స్ ఎట్లుంటాయంటే ఆ మన నల్ల ద్రాక్ష ఎట్లుంటది అట్లనే ఉంటుంది రంగు చూడడానికి కానీ యాపిల్ అది ఆపిల్ పండు తెలుసు మీకు మీరు అందరు చూశారు ద్రాక్ష పండు కూడా చూశారు మీరు అయితే రెండింటిని కలిపి తయారు చేసిన పండునే గ్రాపుల్ అంటారంట అవి అమ్ముతారంట క్యాలిఫోర్నియాలో అంటే అది సృష్టిలో లేదు ఆ పండు వీళ్ళు ఏం చేశారంటే ద్రాక్ష కొమ్మని తీసి యాపిల్ చెట్టుకి అంటించి ఆపిల్ని ద్రాక్షాన్ని కలిపి పండిస్తున్నారు ఆ పండ్లని గ్రాప్ అని చెప్పండి మీరు అవి తింటారా తింటుంటే యాపిల్ పండు తిన్నట్టుంటదంట ద్రాక్ష పండు తిన్నట్టు అది టేస్ట్ చెప్తున్నారు వాళ్ళు అంటే నేను కూడా తింటే బాగుంటది కదా కానీ నాకు ఒకసారి స్వరం వినిపిస్తుంది అక్కడ వాక్యం ఉంది మీరు ఎక్కడ గ్యాప్ ఏ వి కాండంలో వాక్యం అట్లాంటి చేయొద్దని ఉంది తెలుసా బికాజ్ రెండు రెండు విత్తనాలు కల్పతనుంది అక్కడ ఏ విత్తనం దానికే ఉందడో వాక్యం అంటే సరే మీరు క్రొత్త నిబంధనలు అట్లెట్లుంటుంది ఇంత పెద్ద పాపులేషన్ కి ఎక్కువ ఆహారం పండించాలంటే ఇట్లాంటివన్నీ సైన్స్ రీసెర్చ్ చేయాలి కదా అందుకే వచ్చిందేమో ఇట్లాంటి రకరకాలు అయ్యాను ఇంత పెద్ద వంకాయలు వచ్చేసినాయి పీటీ బ్రింజాలు అంటారు దాన్ని ఇంత పెద్ద ఉంటాయి వంకాయలు ఆయన చూడాలనే తినబుద్ధి కూడా కావట్లేదు వంకాయలు అనేది చిన్నప్పటికీ ఇంత చూసినాం ఇంత పెద్ద వంకాయలు ఎవరు తింటాడు అయితే యూట్యూబ్ లో ఉంటే వీడియోస్ అంత పెద్ద వంకాయని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కాల్స్తారు కాల్చి దాన్ని తోలత తీసి దాన్ని బజ్జిలాగా చేస్తున్నారు తింటున్నారా మనుషులు సరే నేను అనేది ఏంటంటే నువ్వు కూడా నాటబడ్డ ఆయన చెట్టా కదా చెప్పాడు జీవ వృక్షమా కదా ఆయనలో నాటబడ్డామా మనం నువ్వు నేను ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాల నీ గుణం గుణం బయటికి రావాలన్నా ఆయన నుంచి సారం పిల్చుకుంటూ ఆ గుణం బయటికి రావాలన్నా కదా మీకు అర్థమైపోయింది వాటి ఇంకా నేను చెప్పనవసరం లేదు ఆపేయొచ్చు ఇక్కడ నేను కాబట్టి ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి ఆయనలో నాటబడ్డ మీరంత కొమ్మలు మీరు కొమ్మలే కాదు మీ కొమ్మ నుంచి ఇంకా కొన్ని కొమ్మలు బయటకు వస్తాయి మీ జీవితంలో ఒకటి ఉంటుందండి ఇక్కడ వాక్యం అట్లానే ఉంటుంది చూడండి నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను నాలో అంటే రక్షింపబడిన వాళ్ళ గురించి చెప్తున్నాడు నాలో అంటే ఏసు ప్రభులోకి వారి గురించి చెప్తున్నాడు ఇవాళ నువ్వు ఏసులో నాటబడినాక ఫలించకపోతే వేస్ట్ అయిపోతుంది చెప్తున్నాడు తర్వాత ఏం చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు మీరు కరెక్ట్గా దొరకదు ఫలించి ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలని దానిలోని ఇది మీకు ఈ వాక్యం అర్థమైపోతే మీ సేవ ఎట్లుంటుంది తెలుసారని చెప్తున్నా మీరు ప్రచన అవుతారు మీరు నేను చెప్తున్నా ఈ వాక్యం అర్థమై మీరు పాటేస్తే నేను చెప్తున్నాను నా అనుభవ పూర్వకంగా నేను చెప్తున్నాను ఈ ఒక్క వచ్చిన మీకు అర్థమైతే మీ సేవ విశేషం మీ కుటుంబంలో సమాధానం ఎట్లుంటుంది మీరు ఊహిస్తారు మీ కుటుంబంలో ఆశలు మీరు ఊహించుకోవచ్చు మీరు నేను చెప్తున్నా మీకు ఈ ఒక్కటే మీరు పాటించాలి ఈ ఒక్కటి మీకు కరెక్ట్గా అర్థమైతే ఈ వాక్యము ఈ రోజు నుంచి మీరు వాటిని ఖుషీగా ఎదుర్కొంటారు ఏది ఏ ఎదుర్కొంటారు ఇక్కడ ఇక్కడ ఇక్కడ చెప్తుంది ఏంటి ఫలింపని ప్రతి తీగే ఫలించు ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలించాలని ఏం చేస్తాడు దానిలోని నీలో నాలో చాలా ఉన్నాయి పనికిరాన్ని తీగలి అర్థమైనా నీలో నాలో మనం తీగనే మన నుంచి మరీ కొన్ని తీగలు ఉన్నాయి అవి పనిచేస్తలేవు ఆయన కొరకు ఫలిస్తలేవు అవి నీకు ఇచ్చిన తలాంతులు ఫలి చేస్తలేవు మళ్ళీ ఏం అయితే నేను నేర్చుకుంటాను దీన్ని ఇంగ్లీష్ లేమంటామంటే ఇంగ్లీష్ లేము చాలా బాగుంటుంది ప్రున్నింగ్ అని ఉంది అంటే మొన్న ఎందుకు నాకు ఒక ఇమెయిల్ వచ్చింది ఆ ఇమెయిల్ అమెజాన్ లో పంపించింది ఏంటంటే చెట్టు కొమ్మలు చిన్న చిన్నగా సైడ్ కట్ చేసే కత్తెరది రెండు రూపాయలు కత్తెరది అది వాడు మెయిల్ పంపించింది నేను కొందమా కొందమా వద్దా కొందమా ఎందుకంటే ఆ ఇంటి ముందు ఆ మల్లె చెట్టు ఉంటుంది ఆ చిన్న అన్ని ఎంత కట్టిస్తే అంత గంభీరంగా పెరుగుతుంది చెట్టు ఎంత గంభీరంగా పెరిగితే అంత విపరీతంగా పువ్వులు సరే నువ్వు ఏం చేస్తావు బ్రదర్ పువ్వులు వచ్చి మీరు మళ్ళీ పువ్వులు నువ్వేం చేస్తావు బ్రదర్ అని అనుకోవచ్చు మీరు నేను చెప్తున్నా చెట్టు అంటే ఫుల్లీ పండించాలి కదా అది వాటిని వాక్యంలో నేర్చుకోవడానికి నేను చెప్తా ఆ కతెర వింత అట్ మంచి చక చక చక్క కట్ చేసుకుంటా పోతే అన్ని చిన్న చిన్న కొమ్మలు పనికిరని కొమ్మలన్నీ కట్ అయిపోయాక అది గంభీరంగా పెరుగుతుందంటే అట్లా ప్రతి ఎండాకాలం మేము చేస్తాం అన్ని చెట్ల కొమ్మలు కట్ చేస్తూ ఉంటాం అప్పుడు తక్కి చాలా గంభీరంగా పనిచేస్తాయి అట్లనే నేను జామ చెట్టు నేను ఎక్కువ జామచెట్టుకి ప్రాధాన్యస్తాను నేను మా ఇంటి చుట్టూ నీ జాం చెట్టి కరేపాక్ ఆ కొన్ని తీగలన్నీ కట్ చేస్తా చుట్టూ కొమ్మలన్నీ కట్ చేస్తే అది గంభీరంగా పైకి పెరుతుంది అన్నట్టు దాని తర్వాత వస్తే కరేపాక్ చెట్టుకి పువ్వు వస్తుంది పువ్వులన్నీ తెంచేస్తా పువ్వులు తెంచకపోతే ఏమవుతుందా ఆకు సనగైపోతుంది కరిపాకు చెట్టుకు ఆకు కదా ముఖ్యం పండ్లు పువ్వులు ఏం చేసుకుంటుందని అవి పండ్లు ఎవడు తినాడు కరిపాకు పండ్లు నేను తిన్నా చానా అని తినబుద్ది నేను ఉంటే తింటా పండ్లు అంత చేదిగేము ఉండవు రకంగా వగరుగా తెల్లగా లైట్ తీయగుంటాయి వగరుగుంటాయి అంత చేది ఏముండవు బ్రదర్ సరే ఎందుకు ఎక్కడెక్కడ వెళ్ళిపోతామని కానీ చెప్తున్నాను ఏంటంటే ఆ కత్తెర కొనాలన్నా వద్దా కొనాలన్నా వద్దా పోయి రెండు వందలు పెట్టి ఆ కతెర కొనాలింది కట్ చేస్తే కదా లేకపోతే మన ఇంట్లో ఉంటే వంట గదిలో కత్తెరతో కత్తితోని కట్ చేస్తే సరిపోతాను మళ్ళీ రెండు ఎందుకు కట్టింది కానీ దేవుడు మాట్లాడతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి నువ్వు కొనమని చెప్తున్నాడు ఆయన కత్తెర పెట్టబోతున్నాడు దేవుడు కొన్ని కొమ్మలు ఫలిస్తలేవు కత్తి కత్తరించబోతున్నాడు దేవుడు ఆయన కత్తరించకపోతే నువ్వు మరీగా ఫలించలేవు ఎందుకు నీకు కష్టాలు వస్తున్నాయో బాగా అర్థం చేసుకోవాలని అలా మీకుందా నాకు ఎందుకు ప్రభావ ఇన్ని కష్టాలు నేను ఎందుకు భరించలేకపోతున్నా ప్రభ నాకు ఎందుకు ఈ సోదలు నాకు ఎందుకు నేను ఇప్పుడు మీకు ఇట్లా చెప్తుంటే నాకు ఉండమనుకుంటున్నా మీరు నాకు ఇంకెక్కువ ఉంటాయి కదా ఎందుకంటే వీడే వీళ్ళందరినీ జరగొడుతుందనే శివ అనుకుంటుంది లేదు మరి వాడు నన్ను ఇంకెక్కువ అంటే క్యారిట్ చేస్తాడు కాబట్టి నన్ను ఇంకా కట్ చేస్తున్నాడు దేవుడు ఎందుకంటే వాణి తిట్టడు వానికి బుద్ధి చెప్పడం కొరకు నన్ను కట్ చేస్తున్నాడు అప్పుడు నేను ఎక్కువ ఫలిస్తుంటే వాణ్ణి సిగ్గు అన్నాడు అరే నేను వీడిని ఎంత ఆపడానికి ప్రయత్నిస్తున్నా వీడు ఇంతగా ఫలిస్తుండడు అర్థమవుతుందా కాబట్టి చూడండి నువ్వు ఇంతక పాట పాడుతుంటే కూడా అదే పరిశుధాత్మ నడిపింపు నీ నేను రొట్టాను ప్రభు విరిచి నన్ను నువ్వు పాడినావా లేదా ఎంతమంది పడ్డారు ఇక్కడ చేతులు చెప్పండి మళ్ళీ ఇప్పుడు విరబోతుంది మళ్ళీ మీ పరిస్థితి ఏంది ప్రభు నాకు ఎందుకు ఈ శ్రమంటవా సంతోషం నువ్వు పొద్దున ఫోన్ చేసేటప్పుడు చెప్తా ఎంత సంతోషమో నొప్పి బాధ మంట నీ శరీరంలో బాధ గాయాలయ్యి నీకు ఆ మానసికంగా వేదన ఉంటే ఉద్యోగ స్థలంలో నుంచి బంధువుల నుంచి ఎత్తి పొడప మాటలను అప్పుడు నీకు దూస్ ఇప్పుడేం చెప్తున్నావు అర్థమైందా బ్రదర్ నువ్వు చెప్తున్నా నిలబడి కానీ నా స్థానంలో ఉండి ఈ అనుభవం నువ్వు పొందితే నీకు తెలుస్తుంది కదా నేను నడిదిన అదే చూస్తున్నాము మన ప్రార్థనలో వేదన ఉండాలా బాధ నీ ప్రార్థనలో అది నువ్వు కక్కుకోవాలా ఎందుకంటే ఇవన్నీ కట్ అయి నీ పరిస్థితి కట్ అంటే నేను చెప్తాను ఇప్పుడు నీకు ఏంటంటే ఇంతకాలం మీరు మంచిగా కృషి ఉన్నారు ఆధార మంచి అంత కంఫర్టబుల్గా ఉన్నారు వాటిని కట్ చేస్తే ఎట్లుంటుంది నీ ఇట్లా గోడ కానుకున్నాం ఆ గోడనే తీసేస్తే నీ పరిస్థితి ఏంది వెనకలు ఉండలేదు కదా సపోర్ట్ ఉండదు సపోజ్ అట్లాంటి పరిస్థితులు వస్తే నీ పరిస్థితి ఏంది నిన్ను కట్ చేయకపోతే నీలో తీగలని కట్ చేయకపోతే పనికిరాన్ని తీగలని అంటే అవి అనవసరంగా పెరుగుతున్నాయి కానీ ఫలిస్తలేదు ఆయన విధానం ఏంటంటే అని నేను ఆశ్రయించి పరిశిస్తూ ఉంటాడు దశలో మనల్ని ఆశ్రయించి పరిశిస్తూ అందుకే ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఏది విలువ అయిందో దాన్ని కట్ చేసుకొని కట్ చేయని ప్రభావ నువ్వు కట్ చేసుకొని అవ్వాలేదా నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న జీవితంలో ఏవి విలువ అయినాయో అవి వస్తువులే కావచ్చు ఏమైనా కావాలి ఏమైనా కానీ కొన్నిసార్లు అయినా కట్ చేస్తూ నేను భరించలేవు నేను చెప్తున్నాను కానీ మన ప్రభు నేను నేను అనుమానిస్తలేను నాకు ఎందుకు ప్రభు అంటే అనుమానిస్తున్నావు నేను నేను అనుమానిస్తున్నాను ఎందుకు నేను ఇంతకాలం శ్రమలబోతున్నానంటే అది నిన్ను ఇంకా కట్ చేస్తుంది ఇంకా కట్ చేస్తుంది ఇంకా కట్ చేస్తుంది నీ కష్టాలు నీ నష్టాలు ఇది మీ మానసికంగా ఆత్మీయంగా ఎంతో నేను మీకు వేదన ఉంటుంది నేను మీకు ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను ఎన్నో చీకటి శక్తులు వచ్చిన అటాక్ చేస్తూ ఉంటాయి నాకు తెలుసు బాధ ఆ అటాక్స్ చేయడం వల్ల రాత్రులు ఒకటి గంటకి రెండు గంటలకు వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి గార్డన్ ఇద్దరు అప్పుడు మనకి మా టైంలో వచ్చి అటాక్ చేస్తే నీ పరిస్థితి ఏం నేను కొన్ని చెప్పాను ఎందుకంటే పావులు కూడా అట్టడు నేను కొన్ని చెప్పలేను మీకు అంటాడు నేను మీకు చెప్పాను కొన్ని ఓపెన్ గా చెప్పలేను స్టేజ్ మీకు ముందు అవి ఎట్లా నేను వేధిస్తాయని మీకు చెప్పలేను నేను మీరు మీరు అనుభవపూర్వకంగా పోతే మీకు తెలుస్తుంది మీరు అనుభవ మీరు వాటిని అనుభవపూర్వకంగా చూడాలని నేను కోరుకుంటాను ఎందుకో తెలుసా నిజంగా మీరు చీకటి శక్తులని తండరా చూస్తే లోకంలో మీ జీవితం ఎటుంటే తెలుసా ఏది కూడా మీకు విలువ అనిపించదు ఇది పనికి లోకం అసల బహు డేంజరస్ లోకం అది ఆత్మీయ ప్రపంచం అందులోకి మీరు అడుగు ఆ అవి చూసినప్పుడు ఆ చీకటి శక్తులన్నీ మీరు అన్ని చూసినప్పుడు మీ పరిస్థితి ఎటుంటుంది తెలుసా మీరు ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయలేరు నేను చెప్తున్నా యేసుప్రభుని ముఖ దర్శనం చూస్తే మీ లైఫ్లో నువ్వు ఎప్పుడు పాపం చేయలేరు నేను చెప్తున్నా చచ్చిన శవమే మీ నేను చెప్తున్నా డబ్బుకి నువ్వు పడిపోవు స్త్రీ వ్యామోహానికి నువ్వు పడిపోవు పురుషుల వ్యామోహానికి నువ్వు పడిపోవు వస్తువు వ్యామోహానికి నువ్వు అసలే టెంపు కావు ఎంత విలువదైన కానీ అది పెంట గొప్పలాగా నిజంగా నువ్వు చెప్తావు పౌలన్నట్టు పౌల ఇది సంస్థను నేను పెంట గొప్పగా ఎంచుకున్నాను తెలుసా ఆయన ఏసుకొని ముఖముఖిగా చూస్తుంది నాకు ఇగో ఈ చిన్నపిల్లలు ఇంత చిన్నగా నేను ఒక రోజు కలగన్నా ఇంత చిన్నపిల్లలు నాకు బాగా ఆ కళలో నేను ఒక్కడిని పరలోకంలో ఒంటరిగా తిరుగుతా ఉన్నాను నాకు ఎవరిని అర్థం లేదు పరలోకంలో చాలా మంది ఉండాలి కదా కానీ అంత చిన్న పాప నేను ఇంతే ఈ పాప సైజ్ ఉంటొచ్చిన హైట్ ఈ పాప వయసులో పరలోకంలో తిరుగుతున్న ఒక్కడిని అయితే నా దగ్గరికి ఒక స్త్రీ వచ్చేది నేను చిన్న పాబుని తిరుగుతానన్ను పరలోకంలో అంత బంగారం ఎప్పుడు చెప్పలే ఎప్పుడు ఎప్పుడన్నా చెప్పిన ఏమో రికార్డింగ్ లేదు కాబట్టి ఆధారం లేదు కానీ నేను చెప్తున్నా ఆ చిన్న పాప ఈ వయసులో ఉన్నప్పుడు నేను అప్పటికి నేను చిన్నప్పుడు నా జీవితాన్ని సమర్పించుకున్నా కాబట్టి సండే స్కూల్లో ఆ కళలో నేను తిరుగుతానను కొంతసేపటికి నా దగ్గరికి ఒక స్త్రీ వచ్చి నేను చేయి పట్టుకొని మొత్తం తీసుకొని పోయింది ఎవరో స్త్రీ చాలు సభ్యుక్ మీకు నేను ఇట్లా చెప్పంగానే మీకు సడన్లీ రావాలా ఐడియా ఎవరు ఆ స్త్రీ అనేసి మీకు వచ్చేసాలి ఎందుకు అప్పుడే నేను మీకు చెప్పగలను మీకు కూడా అదే నడిపింపు ఉందని ప్రొటీన్ వాక్యాలు కావు ఇవి మనం ప్రొటీన్ గా చర్చిస్తుంది స్టేజ్ మీద చెప్పే వాక్యాలు కాదు రొటీన్ గా నువ్వు కింద కూర్చొని విడిపోయేది కాదు నేను చెప్తున్నానంటే మీరు ఆటోమేటిక్ దాన్ని స్వీకరించాలి ఎక్కడ ఎవరు నచ్చు ఆ స్త్రీ అని కాదు బ్రదర్ స్త్రీ కాదని తెలుసు నీకు ఆమె సంగమని తెలుసు నీకు కానీ నిజంగా ఒక స్త్రీ బంగారం కిరీటం ఉంది మీకు అంత బంగారం ఉంది ఆ స్త్రీ ఆమె నన్ను తీసుకొని పరలోకం ఆయన పరలోకంలో తీసుకపోతే పరిశుద్ధమైన స్త్రీ అన్నట్టే కదా ఆమె మొత్తం దిప్పింది నన్ను అక్కడికి దాని తర్వాత కల కాదు ఆ స్త్రీ కాదు ఆ స్త్రీ ఆత్మీయంగా సంఘం సంఘం కాబట్టి ఆ స్త్రీ కాదు ఈ స్త్రీ నిజంగా ఒక స్త్రీ బైవిలో ఉంది ఆ కాదు కాదు మంగళ మరికి కనెక్షన్ లేదు మనకి ఎస్ఏారు కానీ కూడా కాదు మరి ఏ ప్రభు తల్లి ఏసు ప్రభు తల్లి మీకు టక్కున అర్థం కావాలి ఎవరున్నా సరే అప్పుడు అప్పుడు నేను అప్పుడు నాకు తెలుసు నీకు నడిపింపు వచ్చింది ఎటువంటి ఆత్మ నిన్ను నడిపిస్తుందని రకరకాల జీవరాశ్రెస్ మీకు అందరు తెలుసు దాని గంధంలో చూసినాం ఏం మనం అవన్నీ అక్కడ పోయి చూడలేదు కానీ మనకు అవన్నీ అర్థమైపోయినాయి ఎప్పుడో ఎందుకంటే ఇవన్నీ నేను చూపిస్తాను మీకు ఆ విశ్వాసం అనున్నది వాటి యొక్క నిజ స్వరూపము ఈ లోకంలో ఏమున్నాయో ఇవన్నీ నీడలు నిజమైనవి అక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి దేవుని సన్నిధిలో రకరకాల ఆకాశంలు మహాకాశంలోని మనం పాట పాడుతూ ఉంటాం లెక్కేంపలేని స్తోత్రంలో నీకు ఆకాశంలు మహాకాశంలు దాని పైన ఆకాశం ఇట్లా మాకు పాటలు పాడుతూ ఉంటాం మనం అంటే ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి బైబిల్లో పావులు జ్ఞాపకం చేస్తాడు సరే ఇంకా మనం డీటెయిల్ గా పోం కానీ ఆకాశంలు మహాకాశంలో పావులు పొయ్యి నేను ఇందాక వస్తుంటే బయటతో మాట్లాడుతున్నా ఆయన పొయ్యి అక్కడ చూసి ఆయన చెప్తే చాలా మంది ఇప్పుడు ఎవడు అంత విరుద్ధంగా చెప్తుండడు వాక్యం ఎందుకంటే నువ్వు ఇంకా భూ సంబంధివే నీకు ఇక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇక్కడ సింహము పులి ఉన్నాయి కనిపిస్తున్నాయి అక్కడ జీవులు వేరగున్నాయి శరీరం ఏమో మనిషిలాగుంది ముఖమేమో సింహం లాగుంది దాన్ని ఏం చెప్తాం మనం ఆయనకు అట్లా ఆ దర్శనం దాని తర్వాత ఆ దేవుని యొక్క సింహాస్నము దానికి దానికి చక్రాలు ఉన్నాయి ఆ దేవుని యొక్క ఆత్మ ఆ చక్రాలని నడిపిస్తుంది వాక్యం ఎట్లా అర్థం చేసుకుంటాం చెప్పండి మీరు మళ్ళీ అయినా ఆ దేవుడికి ఆ స్థితికి వెళ్ళిపోయి చూడగలిగింది ఏ హెచ్ నేను చెప్పేది ఏంటంటే మీకు మీరు ఎంతగా అంతగా లైట్ అయిపోతుంది మీ బాడీ అది చెప్పే ఎంత లైట్ అయితే అంత పైకి ఎగురుతారు ఒక రీతి చెప్పాలంటే శరీరం బరువు బరువుంటే ఎగలేం బరువుంటే ఎక్కలేం కూడా గోడలు ఎక్కలేం ఫిజికల్ గా ప్రకృతి సహజంగా కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ లోకపు భారం మిమ్మల్ని ఏది మిమ్మల్ని భారంగా సులువుగా చిక్కపెట్టు ఏ భారం అది అది భారం అది అది నిన్ను బరువుగా లాగేస్తూ ఉంటుంది ఈ లోకంలో వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుతా ఉంటే నువ్వు లైక్ అయిపోతావు అప్పుడు నువ్వు ఆ నొయ్యి చూడగానే ఉన్నాడు కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఈ విషయం అర్థం చేసుకోండి నేను అవి విషయాలు మీకు చూపిస్తా కూడా ఎట్లా పోవ్వాలా ఎట్లా ఆ అనుభవ ఎందుకంటే నేను చెప్పేది ఈ శరీరము బహు బలహీనమై శరీరంలో ఎవడు కూడా దేవుణ్ణి సంతోషపరచలేడు వాక్యం ఈ శరీరంలో కూడా ఎవడు సంతోషపరచలేడు దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అనుంది అంటే ఆయన ఆత్మీయ నడిపింపు నీకు కానీ నువ్వు ఆయనతో సంభాషించలేవు ఆయనతో మాట్లాడలేవు ఒకసారి రండి కొన్ని రాష్ట్ర పత్రికలో దేవునితో నువ్వు మాట్లాడాలంటే ఏం చేయాల దేవునితోని నువ్వు మాట్లాడాలంటే నీ పరిస్థితి ఏంది నువ్వేం చేయాలి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాము కృపవరకు సంబంధించిన చెప్పండి భాషలకు సంబంధించిన వాక్యం ఎక్కడుంది కృపావారంలో నానా విధములు అని ఉందా లేదు అక్కడ అక్కడికి ఆగు విధ భాష ఒక విధం రాదు నానా విధములైన భాషలను ఉంది కదా ఎన్ని భాషలు ఉన్నాయి చెప్పుకోండి సార్ అక్కడ గతంలో మనం ఒకసారి రికార్డింగ్లో చూసినా కూడా అన్య భాషలకు సంబంధించిన బోధలు ఇక్కడ నేను వీటి గురించి చెప్పబోతున్నాయి ఈరోజు అక్కడ ఎన్ని రకాల భాషలు ఉన్నాయంటే పదమూడవ అధ్యాయంకి రండి పదమూడు అధ్యాయం ఆరంభంలో చదవండి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఎన్ని భాషలు ఉన్నాడా మనుషుల భాషలు దేవదతల భాషలు ఇక్కడ రెండు భాషల గురించింది ఒకటి ఏంటంటే మనుష్య భాష దేవదతల భాష తర్వాత ఇంకా రెండు భాషలు వస్తాయి నేను చూపిస్తా వాక్యం కూడా అంటే ఎన్ని రకాల భాషలు ఉన్నాయి ఆత్మీయ జీవితంలో అని చూపిస్తున్నాడు ఒక భాషనేమో మనుషులు మాట్లాడుకుంటుంది మనం అందరం మన భాష రెండవ భాష దేవదు తల భాష ఎందుకంటే ఆ ప్రపంచం వేరే మీకు అది ఎన్నిసార్లు నేను చూపించిన మన ప్రభువు సన్నిధిలో అంటే తండ్రి ఉండే సన్నిధిలో శరాపులు ఉంటారు దాని తర్వాత పర్లోకపు లేయర్లో కేరువులు అని చూపించిన నేను అయితే మన తండ్రి దగ్గర ఎప్పుడు శరాపులు ఎగురుతూ ఉంటారు ఆరు వేసు రెక్కలు ఉంటాయి వాళ్ళకి ఆరు వేసు రెక్కలుండి రెండు రెక్కలతో ముఖం కప్పేసుకుంటారు ఎందుకంటే ఆయన వెలుగు చూడలేక అట్నే రెండు రెక్కలు కాళ్ళను తప్పేసుకొని తక్కిన రెండు రెక్కలతోనే ఎగురుతున్నారు మరి అది ఏం జీవి చెప్పండి అది ఏం జీవి అది ఏం జీవి చెప్పండి విచిత్రంగా లేదా ఆరు రెక్కలు ఇప్పుడు నేను చెప్పేది అంటే మీ మీకు ఆ శరాపుని చూడాలని ఆశ ఉందా చూస్తే మీ పరిస్థితి ఏమైతుంది మీకు తెలుసా భయపడిపోయి జర జ్వరం వచ్చేస్తుంది నేను చెప్తున్నా జ్వరం వచ్చేస్తుంది ఎందుకంటే ఎప్పుడు చూడలేదు ఆశ ఉంది నేను అనేది ఏంటంటే కటింగ్ కాకపోతే చూడలేవు అని చెప్తున్నాను నువ్వు కటింగ్ కాకపోతే నువ్వు వాటిని చూడలేవు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆత్మీయ స్థితిలో ఒక లెవెల్కి ఎదగాల ఇంకొక లెవెల్కి ఎదగాల నేను అది నేను చూపిస్తాను మీకు ఒక్కొక్క లెవెల్కి ఎదుక్కుంటూ పోవాలా అంటే నీ నిన్ను నిన్ను ఏవైతే భారాలు గుజ్జుతా ఉన్నాయో ఆ పాపకు నియమాలవన్నీ ఒక్కటి ఒకటి ఒకటి ఒకటి కట్ చేస్తాడు నీకు వ్యామోహం ఉంది అది కట్ చేస్తాడు దేవుడు ప్రవ్వా పల్లొక దర్శనం నుంచి అనుకుంటుంటే ఈరోజు నేను కట్ చేయబోతున్నా అది లేకపోతే ఆయన కోలేవు నువ్వు అది నేను మీకు చూపిస్తున్నా కూడా తండ్రి ఎందుకు అదృశ్య దేవుడు అంటే ఆయనలో ఉన్నాయన్నిటి కకేసిండు కాబట్టి అని చెప్పిన ఆయన లోటి వాక్కులు అన్ని బయటకు వచ్చేస్తాయి అందుకు ఆయన ఆయనకు ఎందుకు కనిపించాడంటే ఆయనలో ఉన్నయన్ని బయటకు వేసేసాడు ఈ సృష్టి అంతా ఆయనలో ఉంటే ఆయన ఉంది వాక్యం ఆయనలో నుంచి బయటపంచదృశ్య దేవుడిలాగా అయిపోయాడు కాబట్టి ఆయన తండ్రి ఎంత త్యాగం చేస్తున్నాడు అనే విషయాన్ని మీకు వ్యాఖ్యం చేస్తున్నాడు తండ్రి ఎంత త్యాగం చేసిండే తనలో ఉన్న అన్నిటినీ బయటికి దక్కేసి మీకు నాకు ఇచ్చేడు అట్లనే తన ఏకైక కుమారుణ్ణి మనకి ఇచ్చేసిండు ఆయనలో ఏమీ లేదు ఆయనలో శరీరం లేదు ఆయన శరీరాన్ని మనకి ఇచ్చేసిండు కాబట్టి అదృష్ట దేవుళ్ళ ఉన్నాడు మరి అటువంటి దేవుణ్ణి ఒక్కరిని మనం చూడం అటువంటి దేవుణ్ణి ఒక్కని చూడం మనం ఈ లోపంలో మొత్తం త్యాగం చేసేసి ఈ సృష్టికి ఇచ్చేసిడు అంటే ఎంత ప్రేమం కల దేవుడు అన్న విషయాన్ని నాకు చేస్తున్నా మరి అటువంటి ప్రేమ గల దేవుణ్ణి మనము మనం ఎంతగా త్యాగబూరితంగా ఉండాల అంటే అదే నేను చెప్పే పనిచే తీగలలో ఎందుకు కట్ చేస్తాడంటే అవి ఆయన కొరకు ఫలిస్తలేవు ఆయన కొరకు ఫలించకపోతే వాటిని కట్ చేస్తూ ఉంటాడు అందుకు నీకు బాధ కలుగుతూ ఉంటది నువ్వు ఎంతగా నీకు ప్రీతికరమైన విషయాలలో నువ్వు వ్యామోహం చూపిస్తూ అంతగా ఇంకా శారీరకంగానే ఉంటావు పరిస్థితులు నువ్వు కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదిగి ఇంకొక లెవెల్ కి పోవాలా అప్పుడప్పుడు నేను చెప్తుంటా అందుకే ఊరిక నేను చెప్పను కూడా అవన్నీ అప్పుడప్పుడు చెప్తుంటాను నాకు కలిగిన దర్శనాలు ఇంకా నాకు కలిగిన అనుభూతులు ఆయన స్వరం వినడము ఆయన చూడడము సిల్వ మరణం చూడడము ఇవన్నీ నాకే కాదు ఇంకా ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో చూసిన వాళ్ళు ఎందుకో ఎందుకో అంటే మీకు ఈ విషయం చెప్తున్నా నీ విలువగల సమయాన్ని ఎప్పుడన్నా త్యాగం చేయగలిగినవా నువ్వు నిద్రపోయే సమయాన్ని త్యాగం చేయగలిగినవా నీ హాలిడే త్యాగం చేయగలిగినవా ఆయన కొరకు ప్రార్థనలో కూర్చోగలిగినవా సరే మోకాల మీద ఉండలే కూర్చొని కూడా చేసుకోవచ్చు కదా ప్రార్థన పండుగను కూడా చేసుకోవచ్చు కదా ప్రార్థన సాగిల కూడా చేసుకోవచ్చు కదా ఎట్లన్నా చేసుకోవచ్చు కదా ఎంత నువ్వు ఎంత టైము త్యాగం చేయగలవో అంతగా లెవెల్లో ఎదుగుతావు ఆత్మీయ స్థితిలో అది సీక్రెట్ నేను చెప్పే పాయింట్ కాబట్టి నువ్వు ఆత్మీయ కూడా ఫలించాలా బహుగా ఫలించాలా అంటే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నమ్మిన వారు నాకంటే బహు సుచక్రియలు చేస్తున్నాడా లేదా ఆయన కంటే ఎక్కువ ఎప్పుడు ఎవరు చెప్పండి ప్రపంచంలో చేసిందా ఒక్క సేవకుని చూపించాడు ఎవరు పేర్లు చేసుకోండి కదా మీరు ఎప్పుడన్నా విన్నారా ఏశ్వరావు లాజర్ని మూడవ నాడు మూడవ నాడు నాలుగో దినం త్రీ అయిపోయినాక నాలుగో దినం మూడు దినాలకి కుళ్ళిపోతా శరం శవం మళ్ళీ కుళ్ళిపోయిన శవంలోకి ప్రాణం తీసుకురాగలిగింది ఆయన మరి ఆయన ఎందుకు నమ్మిపించిన వాడు ఆయన కంటే ఇంకెక్కువ చేయాలి కదా మళ్ళీ ఇవ్వడన్నా మూడు దినాలు సమాధి చేయబడవని లేపండురా ఒక్క సేవకుడు నేను చూసిన చాలా మందిని రైనాల్డ్ బాంకి అనే సేవకుడు గొప్ప దేవసుడు ఆయన పరిచర్యలో చచ్చిపోయిన బాడీని తీసుకొస్తే వాడు బ్రతికి సాక్ష్యం కూడా నేను విన్నాను దాని తర్వాత ఇంకొక పాస్టర్ నాడు జాన్ పేరు ఎందుకు నా గ్యాప్ కనుక వస్తున్నాయి సౌత్ ఆఫ్రికాలో ఆయన ఇట్లా ఆయన చర్చ నడిపిస్తుంటే చర్చ వచ్చి కూర్చున్న వాడు రక్తం కక్కొని స్పాట్ చచ్చిపోతుంది చచ్చిపోయింది వెరీ రీసెంట్ పది రోజుల క్రితం జరిగిన స్టోరీ ఇది ఈయన అందరు అయ్యో అయ్యో అరుస్తా ఉన్నారు రక్తం అంతా అరిపోయింది ఇట్లా పైకి వెళ్ళిపోయినాయి అయితే ఈయనపై ఏమైంది ఏమైందంటే బ్లీడింగ్ బ్లీడింగ్ అంటున్నారు అందరు ఈయనపై తల మీద చేపెట్టి ప్రార్థన చేసిండో వాడు లేచేసి మొదటి చేసేసి ఉంది అంటే జరుగుతున్నాయి కానీ ఒక్క సేవకుడు కూడా ఏసు లేపినట్లు మూడవ నాడు నాలుగవ నాడు లాజను లేపినట్లు చేసినట్టు మనం చూడం కానీ ఆయన మటుకు వాగ్దానం ఇచ్చినా లేదా నాయ విశ్వాసం ఇచ్చిన వాడు నమ్మకం వాడు నాకంటే ఎక్కువ చేస్తాను మళ్ళీ ఆయన కంటే ఎక్కువ ఎవరు చేసింది ఒక్కడు చేయలే ఇల్లి రెండు వేల సంవత్సరాలు నేనైతే వినలేదు చెప్పండి ఈ జనరేషన్ రెడీగా ఉందా అంటే అట్లాంటి సేవలకు మీరు పోవాలంటే ఎంతగా త్యాగపూరితంగా ఉండాలో ఊహించుకోండి కష్టం కదా చాలా కష్టం కదా ఏం ఎవరికి ఆయనకి సాధ్యం కానీ నువ్వు నమ్మినవు నేను నమ్మినావి నేను కూడా నమ్మినా అందరం నమ్మినావు కానీ మనం అట్లా చేయగలుగుతున్నామా ఎందుకు చేస్తాలేం తెలుసా మనము కట్ కావడానికి సిద్ధంగా లేం అంతే ఇప్పుడింతగా వింటాం కదా ఒక్కసారి ఇంటికి పో అన్ని నార్మల్ అయిపోతాయి అన్నట్టు పొద్దున్న ఆఫీస్ కానీ అన్ని నార్మల్ అయిపోతాయి యథావిధి కాలం అయిపోతాయి కటింగ్కి వీళ్ళు రెడీగా లేవు మనం వదుకు దేబడ్డ గొర్రెపిల్ల రెడీ లేవు అన్నట్టు కటింగ్ కావడానికి సో మన కటింగ్ కావడానికి మనం గంట సేపు ప్రార్థన చేస్తే కటింగ్ అవుతున్నావు రెండు గంటల ప్రార్థన చేసి కటింగ్ అవుతున్నావు ఇటువంటి వాక్యాలు విని నువ్వు సిద్ధపడతావనే వాడు ముందుగానే నేను అడగిస్తూ ఉంటాడు నేను కష్టపెడతా ఉంటాడు నీకేదో గాయపరుస్తూ ఉంటాడు నేను భయపెడతా ఉంటాడు నాకు వస్తుగా అనిపించినాయి ఒకటి రెండు కాదు మస్తుగా అని అవి చిల్లర అవి ఏం చేసుకుంటే ఏం చేసుకోలేవు క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడపా ఏ దయం శక్తి నన్ను విడలే విడదెక్కుని ఇప్పుడు కాదు నేను చెప్తుంది ముప్పై సంవత్సరాల నుంచి నేను ఈ అనుభవంలో ఉన్నాను దయ్యాలతో కొట్లాడుతున్నాను నిజంగా ఏదో సినిమా స్టోరీ లాగా కాదు నేను చెప్తుంది నిజమైన స్టోరీ కొట్లాడుతుంటాను కొంచెం బలహీనంగా ఉంటుంది ప్రవ్వా నాకు నీ సహాయం అనుభవించి ప్రవ్వా భాషలలో నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను వార్తను కొట్లాడాలంటే ఎందుకంటే ఒకసారి రోండి వాక్యం నాలుగు మొదటి కొంత పత్రికలో పదమూడో అధ్యాయం దాని తర్వాత దానికి మీద బ్రదర్ మనుషుల భాషలతోను దాని తర్వాత కొంచెం క్రింద ఎక్కడ చూడదు ఎక్కడ చదవండి ఆహా వర భాషల వరం గురించి అండి అక్కడ భాషలలో మా భాషలలో మాట్లాడేవాడు భాషలతో మాట్లాడేవాడు ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు అక్కడ ఆ విధం ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ దేవునితో మాట్లాడే భాష వేరే మూడోది వచ్చిందా దేవులతో మాట్లాడే భాష వేరే దేవునితో భాష దేవునితో మాట్లాడే భాష వేరే తర్వాత నేను కొన్ని కొంతకాలం కింద చూపించాను ఆ పుస్తకాలం రెండో అధ్యాయంలో అన్య భాషలే అది అన్య భాషలు వేరే వేరే ఒక భాష అని ఉంది అక్కడ అదర్ టంగ్స్ అని ఉన్నాయి అడ నాలుగు రకాలు ఉన్నాయి ఆడ మీకు ఈ విషయం బాగా అర్థం కావాల ఒక దశ వరకే ఇది బయలుపరచబడలేదు ఒక దశ వరకు బయలుపరచబడలేదు అన్య భాషలు అంటే అనే ఒకటే అనుకున్నారు కానీ అందులో కూడా నాలుగు రకాల విధానాలు ఉన్నాయి నాలుగు రకాల భాషలు అనేసి ఈరోజు దేవుడు మంత్ మాట్లాడుతున్నాడు వేరే ఒక భాష దేవునితో సంభాషించే భాష ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాలా నీకు నిజంగా దేవుతో మాట్లాడిన ఆశ ఉందా అంటే దేవునితో మాట్లాడాలంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు దేవునితో మాట్లాడాలంటే దేవుని సహవాసం అంటే సరాసరి నువ్వు తండ్రి దగ్గర పోయి మాట్లాడగలవు తండ్రి దగ్గర మాట్లాడాలంటే రేపు ఇచ్చోడ నువ్వు నా వస్తే కాలిపోతా పడ్డాడు లేదా నువ్వు భరించలేవు వెలుగుని అప్పుడు నువ్వేం చేయాలంటే నేను వస్తున్న తండ్రి ఎందుకంటే నేను ఏశ్వ ధరించుకున్నాను ఆయనే కదా కాలిపోయింది తెలువ మీద తండ్రి కోపానికి ఆయననే బలి అయిపోయాడు ఇప్పుడు నేను ఆయన ధరించుకున్నా కాబట్టి అందరి కోసం ఆల్రెడీ కాలిపోయినా తండ్రి నేను ఆల్రెడీ కాలిపోయినా ఇంకేం కాలిపోతాను ఏశ్వ వస్తాడు అప్పుడు ఏశ్రావు మాట్లాడుతున్నాడు తండ్రి నైనా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను నీ అందరూ నేను ఆనందిస్తున్నాను ఏరి నా పిల్లలు వాళ్ళంతా నశించిపోయినారు నువ్వు పోయిన తీసుకొస్తావని ఏరి నా పిల్లల ఆయన ఇట్లా పట్టుకున్నాడు మనం తీసుకొస్తున్నాను ఆయన తీసుకొస్తున్నాడు అందరూ ఆయన ఇంట్లో పట్టేసుకున్నాడు ఇది కూడా చాలా మంది తెస్తున్నాను ఇంకా కొంచెం కొంతకాలం కొంతకాలం తీసుకొస్తాను నేను నేను చాలా రోజుల నుంచి ఎదురు చూసాను ఆయన ఎప్పుడు తీసుకొస్తావు నువ్వు నేను ఎదురు చూస్తున్నా నా బిడ్డలు చూడడానికి వాళ్ళందరినీ ఒకప్పుడు నాకు గర్భంలో పెట్టుకున్న వాళ్ళందరినీ నేను ఈ లోకాలకు పంపించిన వాళ్ళందరినీ నశించిపోయినాడు నువ్వు పోయి వాళ్ళందరినీ రక్షణ నటిస్తున్నావు ఎప్పుడు తీసుకొస్తావు వాళ్ళందరినీ ఆలస్య మీద చేస్తున్నావు నేను తండ్రి నేను వాళ్ళ సిద్ధపర్స్ తండ్రి ఆలస్యం అందరినీ ఇట్లా నువ్వేమైనా వెనకలు రాసుకున్నావు గమనించడం చిన్నప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు ఇంటికి వస్తే నువ్వు ఏం చేస్తారు సార్ మీ అమ్మాయి వెనుకలు పోయి దాసుకుంటావు కొంగు చాటిన అది వచ్చింది ఆ పదం వాడికి వెళ్ళి కొంగు చాటినని నువ్వు రాసుకుంటున్నావు అమ్మాయి ఎన్నికల్లో నాయన వెనకల్లో రాసుకున్నట్లని వాటిని చేపెట్టుకుంటే ఎట్లా భయం ఏమవుతుందో ఏమవుతుందో అని అట్లా ఏ దగ్గర మనం చాటున రాస్తున్నాం ఏ స్టో మనల్ని ఎంతగా కాచి కాపాడుతున్నాడు పాదార్థం చేసుకోండి లేకపోతే పాత నిబంధన కాలంలో ఎందుకు వాళ్ళు కాలిపోయినారు అగ్ని వచ్చి కాల్చేసింది ఎందుకు అపవిత్రలేకపోయినాడు కానీ ఏసు ప్రభు ద్వారా మనం అందరం రక్షిమబడుతున్నాం ఈరోజు ఆయన చేసిన ఆ యొక్క బలియాగము నిన్ను కాపాడుతుంది తండ్రి ఉగేత నీ మీదకి రానియకుండా కానీ దాన్ని వంబు చేసుకున్నారన్న విషయమే మనం చూస్తాం కదా గ్రంథంలో అదంతా వాక్య కాబట్టి చూడండి దేవునితో సాసం కలిగి ఉండాలంటే నీకు దేవునితో సంభాషించే భాష అవసరం అవునంటాడు అక్కడ నేను అన్య భాషలలో దేవుణ్ణి స్థితిస్తాను మనుషులు అర్థం చేసుకుంటే భాషలు కూడా స్థుతిస్తాను కానీ చర్చిలకు వస్తే మటుకు నేను అన్య భాషల్లో మాట్లాడాలని చెప్తాను నేను ఎందుకంటే చర్చిలో మనుషులకు అర్థమయ్యే భాషలో మాట్లాడతా కానీ చర్చ్ బయట నేను మాట్లాడుకుంటే భాషలో మాట్లాడుకుంటా అంటాడు కూడా అక్కడ మీకంటే నేను ఎక్కువగా ఇప్పుడు మీలో ఎవరు చెప్పగలరు చెప్పండి అట్లా మీలో ఎవరు చెప్పగలరు చెప్పండి ఎవరన్నా సవాల్ చేయగలరా నేను రెచ్చగొడుతున్నా మిమ్మల్ని నాకంటే నీకంటే సిస్టర్ కంటే ఈలో ఎవరన్నా ఎక్కువగా భాషల్లో మాట్లాడగలరా నేను భాషలలో పాటలు పాడతా కానీ ఇప్పుడు వాడా అర్థమైందా ఇప్పుడు వాడాను నేను నేను నా వ్యక్తిగత జీవితంలో వాడుకుంటా ఇంట్లో ఎవ్వరైనప్పుడు వంటకన్నప్పుడు మాడుకుంటున్నాను భాషల్లో పాడతాను దేవ ఒకరోజు పాడుతుంటే దేవుదతలు కలిసి కలిసిపోయి దేవుదలు వాడతారు నేను వాడుతున్నాను ఈ అనుభవం నాకు వచ్చింది నేను చెప్తున్నాను కాబట్టి నేను ఎందుకు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుతున్నాను మీతో నాకైనా అనుభవం మీరు కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను మీకు ఎవరు చెప్పలేదు పా చెప్పలేరు ఎందుకంటే పాపం అనుభవం అయినప్పుడు ఎట్లా చెప్పగలడు వాళ్ళు కేవలము సువార్తని రక్షణ కొరికే పరిమితి చేసండ్రు మనం అట్లా కాదు రక్షణ పొందినాక దాని తర్వాత నెక్స్ట్ ఏంది తండ్రి తన చిత్తము ఏంది తండ్రి చిత్తం ఏంది ఎక్కడికి ఎండ్ అవుతుంది అది మీరే చెప్పండి ఈ లోకం ముగించినాక ఆయన చిత్తం ఏమవుతుంది అక్కడ క్లోజ్ అవుతుందా కాదు అది ఇంకెక్కడికి కొనసాగుతూ ఉంటుంది మనం చూస్తాము ప్రటంగం చివరి భాగంకి వెయ్యి ఏండ్లు వెయ్యి వెయ్యి సంవత్సరంలో సమాధానం ఉంటుంది దాని తర్వాత మళ్ళా సైతాన్ని బయటికి తీస్తారు అంతవరకు వాడిని కటక బీరంలో పెడతాడు దేవుడు వెయ్యి సంవత్సరాల తర్వాత మళ్ళీ విడిచిపెడతాడంట వాడిని మరీ కొంతమందిని శోధిస్తాడంట వాడు అప్పటికి మళ్ళా కటింగ్ అవుతుంటుంది అంట అందరి జీవితాలు దాని తర్వాత పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా తెరైన వాళ్ళే పనులబోతుంది అనమాట పర్లోకాలు పోయినాక ఏం చేస్తారు బెదర్ ఎవరైనా చెప్పండి పర్లోకాలు పోయినాక ఏం చేస్తారు సరే ఈ శరణాన్ని విడిచిపెడతాం ఒకరోజు ఆడబోతాం ఆడబోయినాక ఏం చేస్తారు మీరు ఎవరన్నా అనుకున్నారా ఎవరన్నా అనుకున్నారా ఎవరన్నా భక్తులు చెప్పింద్రా బైబిల్లో చెప్పండి దివరాత్రులు ధ్యానిస్తా ఉంటాం అయిపోతుంది దాంతో ఆత్మీయ స్థితిలో నిన్ను ఇంకొక దశకు తీసుకెళ్తున్నాడు దేవుడు ఈ శరణి విడిచిపెట్టినాక నేను ఒక ఇంకొక స్థితి తీసుకెళ్తుడు అక్కడ అనేకమైన పనులు ఉంటాయి ఎందుకంటే అది నేను ఎప్పుడు నేర్చుకున్నానంటే దానిలు గ్రంథంలో చూస్తున్నాం అక్కడ నుంచి భక్తులుకి దిగొచ్చిండ్రు వచ్చిందా లేదా జాగరూకులు అంటాం వాళ్ళు వాచర్స్ అంటాం ఇంగ్లీష్లో వాచర్స్ వచ్చిండ్రు వాళ్ళు అక్కడి నుంచి దిగొచ్చారు దిగొచ్చి ఇచ్చేటు నరికేసే ఎవరు చెప్తారా చెప్పండి మీరు చెప్పండి ఆ జాగరూకుడు అక్కడి నుంచి దిగొచ్చి ఎవరికి చెప్తుండే ఈ చెట్టును నరికే నేనేష్ ఆ చెట్టు ఏంది ఎవరు నరకాల చెప్పండి వాళ్ళు తీర్మానించుకుంటారు ఈ లోకంలో ఏం జరగాలను కానీ నీకు నాకే అర్థం కావట్లేదు అది ఎందుకో తెలుసా నీకు ఇంకా ఫలి నువ్వు ఇంకా ఫలించని తీగలు నీలో ఎక్కువనే కాబట్టి అవి నేను భారంగా లాగేస్తున్నాయి ఈ లోకంలో ఏవి విలువగల జీవితంలో నీకున్నాయో నీకు ప్రాణం అవి నీకు ప్రీతిగలమైన తరలి ప్రాణం అంటే ప్రీతి అంటాం చూసినావు దాని అర్థం ఏంటంటే ఏ వస్తువు మీద నీకు మనసు ఎక్కువ అది నీకు తీపి దాన్ని తీసేసుకోవడం చాలా కష్టం నేను చెప్తున్నా అర్థమవుతుందో నువ్వు ఎంతగా దేని ప్రేమిస్తున్నావో అది నీ నుంచి దూరం అయితే నీకు బహు కష్టం అది కానీ ఆయన కొన్నిసార్లు కట్ చేస్తాడు దాన్ని అది అర్థం చేసుకోవాలా ఎందుకు కట్ చేస్తాడంటే నీకు ఇటువంటి అనుభూతులు కలిగించడం కొన్ని రండి బాగా అర్థం చేసుకోవాలి మీరు సమస్తము నిజ స్వరూపం అక్కడ ఉంది ఇక్కడ నీడ ఉంది కాబట్టి ఈ లోకంలో నువ్వు అన్ని వెతుకుతున్నావు కానీ అక్కడ వెతుక్కోవాలని చెప్తుండండి అందుకే కొలసి రాసిన పత్రికలు ఏమంటు మీరు కులిస్తూ కూడా లేపబడిన వారైతే ఎప్పుడు వెతికినాం చెప్పుకోండి పైన ఎప్పుడు వెతికినాం ఏ రోజు వెతికినావు చెప్పి ఏం బ్రదర్ నేను ఒకసారి జోక్ వేసినా కూడా నాకు ఎప్పుడన్నా పైలు అవసరం ఉంటే నా లైఫ్ లో ఎవ్వరు అడగలేను పైసా ఎవరిని ఒక్క పైస అడగలేదు బ్రదర్ నేను ఈ రోజు వరకు ఎవరు అడగాలేదు పైసలు కానీ నేను అక్కడ పోయి తెచ్చుకుంటా చెప్తాను ఎక్కడ పోయి తెచ్చుకుంటా బ్రదర్ అక్కడ తిచోరీలు ఉన్నాయి నావి ఎప్పటి నుంచో జమ చేసి పెట్టుకున్నాను అవి చిన్నప్పటి నుంచి జమ చేసి పెట్టుకుని లేదు ఆ కుండీ ఇస్తారు సార్ మట్టి కుండలు గెల్లప్పు గెల్ల డబ్బా అంటారు కుండిపో వాళ్ళు అన్ని పైసలు వేసుకుని జమ చేస్తున్నాక పెద్దగా పగలగొట్టీ వాడుకుంటాం అట్లా నేను చిన్నప్పటి నుంచి జమ చేసుకున్నా అక్కడ పైసలు అన్నీ ఎప్పుడు వాళ్ళంటే ఇప్పుడు తెచ్చుకుంటా అవుటం నాకు ఏం అవసరం ఉన్నా అడిపోయి తెచ్చుకుంటాం కానీ ఎవరిని నేను అడగాను ఈ లోకం అడగను కొన్నిసార్లు పస్తులైనా ఉంటా కానీ ఉపాసమైనా ఉంటా కానీ ఒక్కరిని నేను చేసాక అడగాను ఎందుకంటే యూధ గోత్రంలో వచ్చిన వాడి నేను రాజు అయినా ఏశ్ ప్రభు రాజు రాజు బిడ్డలు ఎవరన్నా బిచ్చని చూసేటరా మీరు నుంచి కొంచెం కట్నంగా చెప్తున్నా రాజపిల్లలు అంటే రాజకుమారులు రాజకుమార్తెలు బిచ్చం అడుగుతారా అదే నేను అడగని ఈ వాక్యం విన్నాక ఇంకా మరీ అడగండి ఈ వాక్యం విన్నాక నేను ఎవరు అడగను నాకు చిన్నప్పటి నుంచి కూడా మొహమాటని అడగాలంటే బస్ టికెట్ అడగని కూడా నేను మొహమాట పడటాను కానీ పొద్దునే పోతే సాయంత్రం ఎప్పుడు వచ్చాడు కానీ లంచ్కి స్కూల్ కాలేజ్ లో లంచ్ చేయాలంటే అప్పట్లో నాకు జ్ఞాపకం ఉన్న కాడికి రెండు రూపాయలు ఇడ్లీ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇడ్లీ కాస్ట్ అయిపోతుంది సార్ ట్వంటీ పైసా ప్లేట్ ఇడ్లీ ట్వంటీ పైసా ఫైవ్ పైసా చాయ్ ట్వంటీ పైసా అంటే ఇడ్లీ చాయ్ అయిపోతుండే అల్ఫా హోటల్ సంతోష్ హోటల్లో ఉండేది ఎప్పుడు నేను డెబ్బైలా మాట్లాడుతున్నా స్కూల్ డేస్ లో సికింద్రాబాద్ లో ఆ సంతోష్ హోటల్లో ఇడ్లీ తినాలా ఆల్ఫా హోటల్స్ వచ్చి ఛాయ్ తాగాల ఎంత తృప్తే ఆ రోజున ఇరవై పైసలకి దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రెండు రూపాయలు రెండున్నర రూపాయలకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది హైదరాబాద్ లో లుక్మి అని రూపాయలు యాభై పైసలు చాయ్ రిక్షా కూలర్లు మోచేవాళ్ళు రోడ్ల మీద పనిచేసే వాళ్ళు అవి తినేటోళ్ళు పాపం సఫాయి ఆ లుక్మి తిని ఆ టీ బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టు హోటల్స్ ఎంత సేవ చేస్తాయో ఈ రోజు కూడా బహు తక్కువ వాళ్ళ దగ్గర ఫుడ్ చాలా చీఫ్ ఫుడ్ స్టూడెంట్స్ మోసం చేయరు చేసేదాంతో కూడా మీకు తెలుసు వాళ్ళు మోసం చేయరు చేసేదాంతో కూడా మీకు తెలుసు మనం అందుకే అటువంటి గుణగణాల నుంచి పెట్టి రావాలా కట్ చేస్తూనే ఉంటాడు దేవుడు నీలో ఏ గుణాలు ఫలించవో అన్ని కటింగ్ చేసేసుకోవాలి ప్రవ్వ నన్ను కట్ చేయి ప్రవ్వ ఇందాక పాట పాడితే నన్ను విరిచే ప్రవ్వ నన్ను విరిచే ప్రవ్వ నువ్వు అట్లా అట్లా ఇప్పుడు వాడతావా ఇప్పుడు వాడతారా చెప్పండి వాడతారా అది అది అది నెరవేరుగాక అన్నాను అనుకో అప్పుడు తెలుస్తుంది అటు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా కొన్నిసార్లు శరీరంలో గాయం తగ్గనే తగ్గదు ఎన్ని మందులు వేసుకుందా తగ్గనే తగ్గదు ఎందుకో తెలుసా అది కట్ అయిపోయింది అక్కడ అక్కడ కట్ చేసి దేవుడు అది జీవితాంతం ఉండాలా తుంటి నరం పెరుగుతనే కానీ నువ్వు ఇస్తారు కావు లేక నువ్వు ఇంకా యాకోబువే నీ జీవితాంతం కుంటాల్సిందే నువ్వు నతివాడు దేవుని కొరకు ఒక ప్రవక్తలాగా ఉండాలా వాళ్ళు నువ్వు నతివానమే కష్టమే మాట్లాడానికి రాదు అందుకే తన అన్నం పెట్టిండు అహరోడిని అతను మాట్లాడతాడు నీ పక్షంగా నువ్వు నతివాన్మే కదా కానీ నిన్ను మట్టుకునే దాని కొరకే ఏర్పరచు నువ్వు ప్రవతలాగా ఉండాల నీ అన్న మాట్లాడతాడు నువ్వు మటుకు నిన్ను చిన్న పంచి నేను సిద్ధపరిచింది దాని కొరకే గొప్ప వైభవాన్నించి కట్ చేసి పడేసింది దేవుడు అది ఒక రాజు కావాల్సిన వాడు కట్ చేసేసి రాజ కుమార్తె అంటే ఆయ ఫ చెల్లెలి కూతుర్ని మోస పెళ్లి చేసుకోవాలి నీకు తెలియదు లేదు బయటలో కానీ ఎంత సైట్లపై జూస్ ఎన్సీలు తెలియవన్నీ ఉంటాయి చెప్పైపోయింది రాజరికం కట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి పెరిగిన అమ్మాయి తన పిండి కట్ అయిపోయింది ఆయన పరిస్థితి ఎట్లా ఊహించుకోండి చిన్నతలలో కూడా అట్లా చాలా అయింది మీకు తెలియదేమో మీకు జ్ఞాపకం చేసుకోండి ఎన్నో కటింగ్స్ అయిపోయినాయి చూస్తాను కానీ ఇప్పుడు కటింగ్కి రిడ్డంగా సిద్ధంగా లేం మనం ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటేనే కానీ ఇంకొక ఆత్మీయ స్థితులను నువ్వు పోలేవు దేవునితో సావాసం కలిగి ఉండాలంటే దేవుని భాషలో ఆయన స్థితించడం ఆయనతో సంభాషించడం మళ్ళీ సార్ చదివే కదా అక్కడ ఎందుకనగా భాషలతో మాట్లాడు వాడు దేవుడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు చూడండి ఇప్పుడు అర్థం చేసుకోండి మనుషుడు ఎవడును గ్రహింపడు కానీ వాడు ఇప్పుడు అర్థం చేసుకోండి వాడు ఆత్మ వలన మర్మం నుండి పలుకుతున్నారు ఇప్పుడు మీరు చెప్పండి నేను ఇవన్నీ బైబిల్లో వెతుకుతున్నానంటే నాకు ఎక్కడికైనా వచ్చింది చెప్పండి చెప్పండి ఎక్కడికన్నా చెప్పండి ప్రకటన గ్రంథము నేను గడగడగడ చెప్పగలుగుతున్నాను అహంతోనే కాదు మీరు ఏ క్షణంలో ఎప్పుడు చెప్పమన్నా ఎన్ని ఉదయించే సాయంత్రం నేను ప్రకటన గ్రంథం చెప్పగలను ఎట్లా సాధ్యం ఎట్లా సాధ్యం అది ఎట్లా సాధ్యం అది నేను చెప్పేది ఎట్లా సాధ్యం అంత అంతగా నా మైండ్లకి ఎట్లా వచ్చి కూర్చుంటున్నాయి అవి మీరు చెప్పండి రిస్ కలిగిన మనిషి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది దేవునితో అక్కడ ఏముంది వాక్యం దేవునితో మాట్లాడేవాడు మనుషులు ఆత్మవలన మర్మలు పడ అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని ఆ యొక్క సింహాసన జరిగిపోయి ఆయన తను మాట్లాడుతుంటావో అవన్నీ నీకు బయల్పడతామంటే నువ్వు ఇంకేదైనా శోధనకి పడిపోగలవా చెప్పండి ఏ శోధనకు పడిపోగలవా నీ శరీరానికి నువ్వు నశించాల మరణించాలను ప్రతిరోజు డైట్ యూర్ ఫ్లెష్ వాక్యం నీ శరీరానికి నువ్వు ప్రతిరోజు మరణించాలను అర్థమవుతుందా అది పెట్ట గొప్పగా అట్లా ఎంచుకోగలుగుతుంది కానీ విశేషమైన అద్భుతకరమైన సేవని కాదు నీ నోట్ల నుంచి వచ్చే మాట నెరవేరాలంటే నువ్వు ఎట తయారు కావాలా తండ్రి ఎట్లా తయారైందో అట తయారు కావాలా అదృశ్య దేవుడు ఎట్ట తయారైండో నువ్వు అట్ట అంటే నీ శరీరం అంతా మరణించావు నీ ఆత్మ జీవిస్తున్నలా ఆదాము ఆత్మ మరణించింది శర్రం జీవిస్తుంది వేసుడు నీ ఆత్మ జీవిస్తుంది శరీరం మరణించాలో అంతే అపోజిట్స్ ఆదాము వలన ఆయన వచ్చి ఆయన ద్వారా వచ్చిన పాపం వలన ఆత్మ మరణించింది శరణం జీవిస్తుంది యేసు ప్రభు వలన నీ ఆత్మ జీవింపజేసి నీ శర్రాన్ని మరణానికి అపగిస్తున్నాడు ఆయన కాబట్టి నీ శరీర కోరికలు శరీర నియమములు పాపపు నియములు ద్వేషము కుల్లు కుట్ర అసహ్యం అసూయ ముఖ్యంగా క్రైస్తవ చీతంలో నేను చూసినది అసూయ ఒక సేవకుని ద్వారా అద్భుతాలు జరుగుతుంటే ఇంకోసేవ పడలేడు ాగా వాక్యం చెప్తే వీళ్ళకి పడద్దు అసూయ ఇవి దుష్టి నుంచి వచ్చినాయి కదా అంటే శరీర కార్యంలో స్పష్టం ఎందుకు స్పష్టం కళ్ళకి కనిపిస్తున్నాయి కాబట్టి వాటి నుంచి నువ్వు ఎంతగా వాటిని నువ్వు కట్ చేసుకుంటావు మీలో అసూయ కట్ చేసుకోగలవా ప్రభ నన్ను కట్ చేయి నాలో ఉన్న అసైన్ కట్ అసూయను కట్ చేయి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీలో ఉన్న రెండు ఆత్మాలు నేను చెప్పగలను మీ శరమైన ఆత్మ మీకు ఎప్పుడు అనుమానం లేదు కట్ చేసుకోగలవా ఈరోజు ప్రవ్వ ఇప్పుడు నేను సిద్ధంగా నాలో నా అనుమానాన్ని కట్ చేసే విశ్వాసం అనే వరం నాకు ఈరోజు నా అనుమానంని కట్ చేసే పలాని సిస్టర్ ప్రార్థన చేస్తే నాకు అవుతదో కాదు పలాని బ్రదర్ ప్రార్థన చేస్తే నాకు అవుతదో కాదు ఈ అనుమానాన్ని కట్ చేయి ప్రవ్వ అదొక ఆత్మ అది నా నుంచి విడదీ ప్రవ్వ అది నన్ను ఫలించనీయకుండా అడ్డగిస్తుంది ప్రవ్వా దాన్ని కట్ చేయి నాలో ద్వేషం ఉంది ప్రవ్వా దాన్ని కట్ చేసేయి క్రైస్తవ సంఘంలో ద్వేషం ఉందని నది నేను మీకు చూపించిన ప్రతి చర్చి ఒక చర్చికి ఒక చర్చికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటుంటారు వాళ్ళ ద్వేషము పగ పుల్లు కుట్ర ధన వ్యామోహము వ్యభిచారము భయంకరంగా ఈరోజు శక్తి సిస్టంలో వాటిని ఎప్పుడు కట్ చేస్తాడు నేను కట్ చేయడానికి రెడీగా లేను అంటే కట్ చేయడు విడిచిపెడతాడు అన్యాయంగా జీవించేవాడు అన్యాయంగానే జీవిస్తూ ఉంటాడు వాక్యం అపవిత్రంగా జీవించేవాడు అపవిత్రంగానే జీవిస్తుంటాడు వాక్యం కానీ మరి ఆయన కట్ చేయాలంటే నువ్వు ఫలించాలా బహుగా అంటే ఆయన కట్ చేయాల ప్రభా నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను ప్రభా నీ చేతిలో రొట్టని ప్రభావ మిర్చిపోవా నన్ను నాలో ఫలింపని కొమ్మలు చాలా ఉన్నాయి ప్రభావ నిర్చేసే ప్రభావ కట్ చేసే ప్రభావ నేను సిద్ధంగా ప్రభావ నాకు ఊర్పు దయచే ప్రభావ వేసిన రోజు సంపూర్ణంగా విర్చిపడ్డాడు కానీ శిల మీద సంపూర్ణంగా విలవడ్డాడు చేతులకి మేపులు తలకి ముళ్ళకీరిటము పక్కన బలెపు పోటు అది నేను చూసినప్పు దర్శనం ఆయన ఎంతగా విలవన శిల మీద చూసిన దర్శనం కాబట్టి నేను ఇప్పుడు పాపం చేయగలను చెప్పండి నేను ఎట్లా పాపం చేయగలను నేను ఎట్లా నేను తలుచుకుంటే నేను చెప్పినా కూడా చాలా మందికి విపరీతంగా డబ్బులు సంపాదించగలరు నాకు అంతగా టాలెంట్ ఇచ్చిన దేవుడు కానీ నేను అది తీర్మానించుకున్న ఆ ఫీల్డ్ కోను నేను అని కదా బ్రదర్ మీరు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి చర్చ కట్టచ్చు కదా పాసాలకి ఇవ్వచ్చు కదా పాసాలకి ఇస్తే వాళ్ళు తినిపి పండుకుంటారు చేయబో చేయరు ఎట్టి పాస్ చేయరు ఎందుకంటే నేను చూసినా వాళ్ళ సంగతి వాళ్ళు విరవడానికి సిద్ధంగా లేరు ప్రభుకి అవకాశం ఇస్తలేరు వాళ్ళు ప్రభుకి అవకాశం ఇస్తే దాన్ని నేను కట్ చేస్తాను వద్దు నేను కట్టుకోను నేను కట్టుకోనంటే అతనే ఉంటుంది జీవితం కాబట్టి నేను ఏది వేధిస్తుందో ఊహించుకో నీ సేవ నీ ప్రభుత్వ సవాసం కలగ కలగనీయకుండా అడ్డగించు నువ్వు చూసుకోవాలి వచ్చి అది సిద్ధంగా ఉంది నీ ప్రార్థన జీవితంలో నువ్వు నల్లగొట్టబడతా అందుకే పరమకుమారి కాల కింద నలుగొట్టబడ్డ జీవితం అని మనం అని చెప్తా మంచి మంచి మంచి మంచి దసరా అని ఒప్పుకోగలడు నేను కాబట్టి ఇంకా లేదా చెప్పండి వాక్యం లేదంటే అంటే నేను నిన్న నిన్న ఇందాక వస్తుంటే కూడా పౌలుకి ఎట్లా అడతామైనా బ్రదర్ ఇవన్నీ పోయి గ్రహించడా లేదా అక్కడ తండ్రి సన్నిధి పోయి గ్రహించడా లేదా మర్మములన్నీ ఆయన అక్కడ వరకే పోయిండు అక్కడ దాని తర్వాత ఎక్కడ యుగ యుగములు సదాకాలము మీరు నాతో కూడా ఉండబోతున్నారు అనడా లేదా ఏం చేస్తారు అక్కడ పోయి ఇప్పుడు మీరు వెతుక్కోవాలా నేను మీకు ఒక ప్రశ్న ఇచ్చిన కొంతకాలం కిందట ఏంద ప్రశ్న బ్రదర్ వాడు ఎందుకున్నాడు అక్కడ వాడు ఎట్లా మోసగించాడు ఎట్లా మోసగించాడు ఏదైనా తోటలో లూసిఫర్ నిధులు దేవుడు ఏ పాసం దేవలేడు చెప్పలేడు నేను చెప్తున్నా ఏ చర్చ్ మెంబర్ చెప్పలేడు ఏ చర్చ్ మెంబర్ అని అడగండి హూ ఏదైనా తోటలో ఆదాము హావాలు సైతాన్ని కూడా ఎట్లా చెడ్డు అడగండి అంతే మొత్తం డిస్టర్బ్ అయిపోతారు నేను చెప్తున్నా ఆ రోజు నుంచి వాడి జీవితం ఇంకా మారిపోతుంది నేను చెప్తున్నాను ఇది వెయ్యాలా ఈ సవాల్ ఇక్కడ నుంచి మీరు నేర్చుకునే కదా ఇది టీచింగ్ మినిస్ట్రీ బాదు మీరు ఇవన్నీ నేర్చుకొని పోయి చెప్పాలా మనుషులకి షేక్ ఎక్కువలో వాడు షేక్ అయితేనే అంటే హృదయం మండితేనే అది రెడీగా నువ్వు చెప్పే వాక్యానికి మీరు ఎందుకు లూసిఫర్ లోపల ఉన్నాడు ఎవరు చెప్పలేడు నేను చెప్తున్నాను ఏదో కథలు చెప్తారు కానీ అతికినట్టు ఉండలేదు అతికినట్టు ఉండకపోతే అది సత్యం కాదన్నా అతికినట్లు ఉండాలా ఏమైనా కానీ పర్ఫెక్ట్ అతికినాం ఇంగ్లీష్ లో కొహరెన్స్ అంటాం కరెక్ట్ గా అతికినట్లు ఉండాలా వాళ్ళు చెప్పే వాళ్ళని ఏ పాసనైనా చెప్పలేడు డిస్టర్బ్ అయిపోతాడు ఆ రోజు తినలేడు అన్నం అది బ్రంథం బోధ బ్రదర్ అది అది బ్రంథం బోధ నేను చదివిన పుస్తకం సైన్స్ ప్రకారంగా మనిషి రక్తము సర్పం రక్తం కలవదు బ్రదర్ బట్ అది సాధ్యం కాదు ఎందుకంటే ఈ లోకంలో ప్రకృతి సహజం ఈ లోకంలో ప్రకృతి సహజం ఐ కలవన్నట్టు అలమైన ఆ రక్తం వేరే ఈ రక్తం వేరే ఎట్టి పుస్తక కోతి రక్తం కూడా మనకు కలవద్దు బ్రద కోతి చెట్లు పుట్టింది మనిషి అంటారు కదా వాళ్ళు వాళ్ళు కోతి రక్తం ఎక్కయచ్చు కదా వీళ్ళకి రక్తం పోతుంటే కాదు మ్యాచ్ కాదు అనట్టు రక్తం అలమేందా కాబట్టి నేను ఆయన తప్పులేక పెడతలేను జాగ్రత్త ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఉన్నారు ఆ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మంచి సేవకులు ఉన్నారు అందులో మంచి భక్తి పనులు పరిశుద్ధంగా జీవిస్తారు కానీ అక్కడ దానికి పడిపోయినట్టు కయ్యులకి ఎందుక గుణగణం వచ్చింది సైతాన్ గుణం అంటే కయూను డైరెక్ట్ సైతాన్ రక్తం నుంచి కుట్టిన వాడని ఆయన చెప్తున్నారు అది ఆయన ఏమంటాడంటే లేకపోతే బైబుల్లో సర్ప సంతానం ఎందుకు చెప్పింది సర్ప సంతానం అంటే రక్తం పంచుకొని పుట్టడం కాదు కదా అది అదొక గుణగణం అన్నట్టు సర్పం యొక్క గుణగణం కలిగిన వాళ్ళు అన్నట్టు సర్పం అన్నట్టు అది కుయ్క్తేది కాబట్టి మోసం కుయక్ అంటే మోసం ప్రజర్ మోసం చేసాడు అన్నట్టు కాబట్టి ఆ గుణగరణుడు కానీ అది అది కొంచెం బహు కష్టకరమైన బోధి దాన్ని మనం ఎంటర్టైన్ చేయొద్దు దాని ఆ ఫీల్డ్ పోతే నువ్వు డిస్టర్బ్ అయిపోతావు నీ సేవ పోతుంది నాకు తెలుసు మీ దగ్గరకు వచ్చిందా బోధ ఎప్పుడో తెలుస్తుంది ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు నేను రెండు మూడు సార్లు టార్గెట్ కూడా చేసినా కానీ అది సరిగా తగలేదు ఎవరు తగలలో వాళ్ళకి తగ్గలేదు కానీ ఇప్పుడు రేజ్ చేసినావు అంతే కానీ అది ఎవరి గోవలో వాళ్ళకు గొవలే సరిగా ఆసీజ్ నగర్లో కూడా నేను ట్రై చేసిన కానీ దేవుడు ఎందుకో దాన్ని ఆత్మ ఆపేసిందని పోనీయలేదు ఒక టైం వస్తుంది ఒక టైం వచ్చిన తెలుస్తుంది ఎందుకంటే బహు కష్టతరమైనది అది దాన్ని స్వీకరించాలంటే అది కాదన్నట్టు అట్లా కానే కాదన్నట్టు మనకు తెలుసు అవిధేయత వలన పాపం వచ్చింది ఆజ్ఞ అతిక్రమం వలన పాపం వచ్చిందని తెలుసు కాబట్టి కయ్యున్ను అవిధేయత చూపించినాడు దేవుడిని తిరస్కరించండి దేవుని ఆరాధించడం తెలియదు తమ్ముడికి ఎట్టి తెలిసించాడు తల్లిదండ్రులు నేర్చుకున్నదే కదా వాళ్ళ పాపం చేసేటప్పుడు దేవుడు ఏం చేసిండు ఒక బలి ఇచ్చాడు పశువుని వాళ్ళ పాపాలు కప్పిపొచ్చిండు తల్లిదండ్రులు నేర్చుకుంటారు అది పిల్లలకు నేర్పు కానీ ఫైన్ చేయలేదు తిరుగుబడతాం అందుకే ఫైన్ తిరుగుబడతానం అంటుంది వాక్యం దేశ దింబర్గా అందుకే ఎందుకు అంటే వాక్యానికి విరుద్ధంగా జీవించింది కానీ తన తమ్ముడు నేర్చుకు బలి అర్పించకపోతే శ్రేష్టమైనది కటింగ్ కావాల ఏది విలువైంది నీ జీవితంలో అది కటింగ్ కాకపోతే నువ్వు నెక్స్ట్ లెవెల్కి ఎదగలేవు ఆత్మను కాబట్టి ఈ దినం తీర్మానించుకో ప్రభావ నేను రెడీ ఉన్నాను నాలో ఏ చెడు తలంపులు కట్ చేసే ప్రభావ నేను రెడీ ఉన్నాను ప్రభావం నాలో ఏ చెడు అలవాట్లున్నాయో వాటిని కట్ చేసే ప్రభు నేను నెక్స్ట్ లెవెల్కి పోవాలా ఆ లెవెల్కి పోతే ఏమవుతుందో నేను చెప్పన్నా మీకు ఆ లెవెల్ పోతే ఏమైతే తెలుసా ఈ జీవితంలో రావాల్సిన ఆశ్రాలు ఎక్కడున్నాయి తెలుసా నిజ స్వరూపం ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి అక్కడున్నాయి నీ ఆశీర్వాలు నువ్వు ఇక్కడ వెతుకుతున్నావు ప్రభా నాకి నాకి నాకి నాకి నేను వెతుకుతున్నావు ఎక్కడున్నాయి నీ ఆశీర్వాదాలు మీరే ఇవి నిజ స్వరూపం అక్కడుంది నీ ఆశీర్వాదాలు అక్కడ ఒక జగల దాచపెట్టింది ఏమిటి మీకు తెలియదు మీ మీది మీ స్థలం ఉంది అక్కడ ఒకటి నువ్వు పోయి వెతుకోవాలి నీ స్థలం ఎక్కడ నేను ఈ రోజు నుంచి అట్లా అర్థమవుతుందా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభావ నాకు రావాల్సిన ఆచారాలు అన్ని అక్కడ ఆగిపోయినాయి ఆయన అంటున్నాడు నువ్వు కట్టు కాకుండా నేను అక్కడికి రిలీజ్ చేయను నేను వాటిని రిలీజ్ అయినట్టు కట్ కావాలని శరీర నియమాలు కట్ కావాలా సంపూర్ణంగా మార్పు చెందాలా కృష్ణ కలిగిన మనసు అదే కదా శరీర కార్యాలు అన్ని కట్ అన్ని తీగలు పనికిరానికి తీగల అవి ఫలించడానికి తీగల అన్ని కట్ చేసుకోండి ద్వేషము కుళ్ళు పుట్ర పగ అసూయ ఈర్షదగని జీవితం అంటాం ఏమంటాం ముఖ్యంగా సాడీలు చెప్పేది సడల్ చెప్పచ్చు అన్ని క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకోండి క్రీస్తు కలిగి నమ్మని సరే ఈశ్వర సడల్ చెప్తాడా ఏశ్వరుకి అసూయ ఉంటుందా ఏశ్వరకి ద్వేషం ఉంటుందా తండ్రి గుణగణలన్నీ ఏశ్వరంలో సంపూర్ణంగా అనిపిస్తే అందుకే ఆ దృష్టి స్వరూపం సంపూర్ణ రూపం ఆ ఏశ్వరం ధరించుకుంటేనే కానీ నీకు ఆ గుణగణం రావు కాబట్టి ఈశ్వర గుణగణలు నీకు రావాలా ఆయన ఎన్ని గంటలు ప్రార్థన చేసి నీకు తెలుసు ఆ శరణంలో ఈ శరణంలో ఉన్నప్పుడు రాత్రి అంతా ప్రార్థన చేసినాడు నలభై దీవారాత్రలు ప్రార్థన చేసిడు చెప్పండి ఉపాస ప్రార్థన అంతా కష్టం చెప్పండి చాలా కష్టం కదా అట్లా చేయగలిగిండు కాబట్టి ఆయన సేవలో విశేషమైన అద్భుతకరం జరిగినాయి ఆయన ఎందుకైనా దేవుడు అయ్యి కూడా ఎందుకు ప్రార్థన చేసిండు నీకు నేర్పడానికి కొరకు నీ శరణంలో ఉన్నప్పుడు నువ్వు నీ జీవితంలో అద్భుతాలు నువ్వు ఈ అనుభవం గుండా పోవడం కోరిక మీకు నేర్పుతున్నాడు ఆయన ఆయనకు అవసరం లేదు ఆయన మనకి మాదిరి నేర్పుతున్నాడు శిల మీద మాటలన్నీ మాదిరి నేర్పుతున్నాడు ఎట్లా నువ్వు ప్రార్థించాలా ఎట్లా వేదనతో ప్రార్థన చేయాలా ఆయన సన్నిధిలో ఎట్లా మొర పెట్టాలా అంటే మొర అంటే అరుపు అరుపుతో ప్రార్థన ఎట్లా నువ్వు ప్రార్థన చేయాలా అందుకే కొంతమంది కొండల మీద ఎందుకు ప్రార్థన చేస్తారు మీకు వాళ్ళకి సీక్రెట్ తెలుసు ఎవరు చెప్పాలి ఆ సేవకులు చెప్పాలి సీక్రెట్స్ కానీ మనం చెప్తాం ఎందుకంటారు సార్ మనకి ఏ సీక్రెట్స్ లేవు సీక్రెట్స్ అన్ని తన ప్రియులమని ఉంది కదా సమితలు కదా దేవుడి రహస్యాలన్నీ తన బిడ్డలకే అంటాం దాని తర్వాత వచ్చే తరానికి వచ్చే తరానికి మన సంతతికి మన మన ద్వారా వచ్చే గొప్ప జన సమూహానికి అంతా దేవుడు అవి బయలుపేస్తా ఉంటాడు కాబట్టి వాటిని నువ్వు స్వీకరించాలా పోయి అనేకలకు చూపించాలా అందుకొరక నీకు అనుగ్రహించండి దేవుడు కాబట్టి వీళ్ళు కొండల మీదకి పోయి ఎందుకు ఎందుకు కొండలు ఎక్కించాడు లేక అరణ్యంలో పోయి ఎందుకు చేశారంటే అక్కడ నువ్వు పెద్దగా అరిస్తే కూడా పట్టించుకోడు ఇక్కడ నేను పెద్దగా అరిసి పాట ప్రార్థన చేసి ఏం నీ పరిస్థితి పకిట్టడి వరిగెత్తుకుంటుడు పెద్దగా అరిస్తే ప్రార్థన చేస్తుంది నీ పరిస్థితి ఏమవుతుంది మీ ఇంట్లో మనోజ్ గారికి ఏమైపోయిందో సిస్టర్కి ఏమైపోయిందో అని అందరూ వస్తారు డోర్ దగ్గర ఏ చూస్తుంటారు టప్పులు కొడతాను డోర్ కొడతా చూడండి పూస్ ప్రార్థన చేసుకుంటే నీకు కూడా తెలుసు నీ మనిషి ఎక్కడెక్కడ పోతుందని తెలుసం చిన్నగా మెల్లగా ప్రార్థిస్తుంటే పక్కన శబ్దాలు గెలిపిస్తుంటాయి కిచెన్ లో వాసన వస్తా ఉంటాయి నీ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంతా పోతుంది ఎవరికి పోవాలో వాళ్ళకే వాక్యం కాబట్టి మీ మనసు ఎక్కడ ఉందో నీ జీవితము నీ నీ నీ అక్కడే ఉందంటది మాక్యం నీ మనసు ఎక్కడుందో నీ జీవితం అక్కడే ఉంటుంది కాబట్టి నీ మనసు ఎక్కడుంది ఎక్కడుంది చెప్పండి ఏ స్ట్రో దగ్గర ఏ స్ప్రవ మీద ఉండాలా నీ మనసు ఏ స్ట్రో మీద దృష్టి ఉండాలా ఏ నేను సంపూర్ణంగా నీలాగా తయారు కావాలా నీ మనసు నాకు ఈ ప్రవ్వ దాని కొరకు ప్రార్థన చేస్తా సంభిస్తా ఇప్పుడు సంభాషిస్తా ఆయనతో ఎట్లా చేస్తా పాషల్లో ప్రార్థించేవాడు దేవుడితో సహాసం చేస్తున్నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు మీరందరూ నేర్చుకున్నారు ఎట్లా దేవుడితో మాట్లాడాలా దాని కొరకు ప్రయత్సం ఎంతగా మాట్లాడితే మిమ్మల్ని ఆత్మీయ స్థితిలో ఆయన ఆ రీతికి తీసుకొని వచ్చాడు సడన్లీ మీ భాషలో మార్పు వస్తుంది నేను నాకు నా భాషల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి కానీ నేను అన్ని పసిగట్టగలను ఎన్నో ఇరవై సంవత్సరాల క్రితం నేను భాషలో దేవుడి స్థితి ఈ రోజు ఎట్లుందో నాకు తెలుసు ఆ భాషను ఈ భాష అవి మారిపోయినాయి అంటే దేవుడుతో మాట్లాడే భాషలు ఎట్లుంటాయి దేవుతో మాట్లాడే భాషలు ఎట్లుంటాయి రకరకాల జీవులతో మాట్లాడే భాషలు ఎట్లుంటాయి ఇవన్నీ దేవుడి నీకు నేర్పిస్తుంటాడు అవి నీకు అర్థం కానవసరం లేదు ఈ శర్రానికి కానీ నీ ఆత్మ తెలుసులో ఏం మాట్లాడుతున్నావో కానీ ఎప్పుడైతే ఆయన సేవ పరిచయాలు ఉంటావో అవన్నీ నేర్చుకున్న ఆ మర్మాలు బయటకు వస్తా ఉంటాయి చాలా మంది ప్రశ్నిస్తారు నేను ఇట్లా ఎట్లా బ్రదర్ అంటే వాక్యం కూడా చూపిస్తావు కదా వాక్యం కూడా చూపిస్తాను అక్కడ చూపించబడ్డ మర్మాలు వాక్యంలో కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ వాక్యం ఇక్కడ ఉంది ఇప్పుడు కానీ నిజస్వరూపం అక్కడుంది కదా ఈ వాక్యం అక్కడుంది కదా ఇప్పుడు నీ చేతిలో ఉంది అంతే తేడా కానీ ఇవన్నీ ఆల్రెడీ అక్కడ నడుస్తా ఉన్నాయి జీవ వృక్షం ఉంది అక్కడ ఇక్కడ కూడా వృక్షాలు ఉన్నాయి ఆయన సన్నిధిలో స్ఫటికమైన సముద్రం ఉంది ఆయన ఎదుట ఈ లోకంలో లేదా సముద్రాలు ఉన్నాయి కదా అవి స్వరూపం ఇవి అబద్ధం ఇవి నీడలు అందుకో వీటి నుంచి నువ్వు కట్ చేసుకోవాలి ధైర్యం తీసుకోవాలి నీకు ఈ లోకంలోనే అనుభవాలు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు ఈ లోకంలోనే జీవించచ్చు నీకు ఆ అనుభవాలు కావాలంటే ఆ సంబంధించిన విషయాలు నేర్చుకోవాలా నేర్చుకుంటే అప్పుడు నేను ఇది ఈరోజు ఉదయం ఎందుకు అడుగుతుంది నాకు డౌట్ వచ్చి చనిపోయిన వాళ్ళ పరిస్థితి గురించి ఊహిస్తున్నా దేవుని బిడ్డలే రక్షింపబడి చనిపోయిన వాళ్ళు ఎట్లా అనుకుంటుంటారు ఇప్పుడు అవ్వని నేను ఈ ప్రార్థన చేసుకున్నాను ఎందుకన్నా ఇవన్నీ నేను చూడకుండా చచ్చిపోయినాను అని బాధపడుతుంటారేమో ఇవన్నీ నేను ఎందుకు తెలుసుకోకుంటే ఇక్కడికి వచ్చినా నేను శరీరంలో ఉన్నప్పుడు వీటి నేను తెలుసుకుంటే ఎంత బాగుండేది ఇప్పుడు నేను ఇక్కడికి సకప్ అయిపోయినా ఒక దశకు వచ్చి గ్రహం రమ్మున ఉన్న రాదు అక్కడి నుంచి పోలేకపోతున్నారు పాపం ఎందుకు పోలేకపోయినా చెప్పండి ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకోలేదు హెచ్కేలు దేవుని యొక్క ఆ యొక్క దేవుడు దేవదతలు అందరూ కలిసి సంపాషిస్తుంటే చూస్తాం అన్నాడు యోగ గ్రంథాలు కూడా మనం చూస్తాం అది ఎవరు రాసిందో ఒక చరిత్ర ఏంటంటే యోగ గ్రంథం కూడా మోషనే రాసిందనే శివరావు చెప్తున్నారు చరిత్రలో కాబట్టి మరి గ్రంథంలో దేవుడు దేవతలు మాట్లాడుతుంటే రాసిన వాడు అవి చూడకుండా ఎట్లా రాయగలరు చెప్పండి అసాధ్యం కదా అహాబు యుద్ధానికి పోయి రామో ఇలాంటి మీద యుద్ధానికి పోయి వాడు అక్కడ చనిపోలాగిన ఏలియా ప్రవచనము నెరవేరలా ఎవడు వాణ్ణి అక్కడికి పంపిస్తుంది యుద్ధానికి అని దేవుడు దూతలను అడుగుతుంటే ఒక్కొక్క దూత ఒక్కొక్క ఐడియా ఇస్తున్నాడు ఇది చూస్తున్న రాజుల గ్రంథం రాసిన ఎవరు చెప్పండి రాశారు రాజుల గ్రంథం కష్టం రేపు ఉంటే స్టేజ్ మీద మిమ్మల్ని ప్రెసింటేషన్ అనుకోన్ని పరిస్థితి ఒకసారి యశ్వంత్ బ్రదర్ని ప్రెసింటేషన్ ఒక ముస్థలైన ఆడియన్స్ ఇద్దరు పబ్లిక్ మీటింగ్ నడుస్తుంది నేను యశ్వంత సంప్రదా వచ్చిన స్టేజ్ మీద నేను ఫస్ట్ యశ్వంత బ్రదరికి ఇచ్చిన వాక్యం చెప్పమని యశ్వంత్ బ్రదర్ ఒక వాక్యం చేసి చెప్తున్నాడు మొదటి కొద్ది రాష్ట పత్రిక పద్దెనిమిది గుర్తుంది ఇప్పుడు గుర్తుకుండాలా బ్రదర్ మీరు వింటున్న వాక్యాలు గుర్తుకుండాలా మీ ఆడియన్స్ కనుక ముసా లేచి నేను చెప్తా నీకు నీకు చెప్పని కాదు వాక్యం అన్నాడు స్టేజ్ మీద నోయిందా కట్ చేసుకోండి పర్ఫెక్ట్ కట్టింది అది అవును సార్ సారీ సార్ మీరు వచ్చి చెప్పండి సార్ అంట నేనైతే అనలే కదా స్టేజ్ మీద అందరు చూస్తున్నారు మనుషులు అందరి ముందు ఒక ముసలు లేచి నేను సైకిళ్ల మీద తిరిగి ఊళ్ళలో సేవ చేసిన ఏం చెప్తున్నాను వాక్యం అన్నాడు స్టేజ్ మీద నీకు అటువంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు మరి మీరు చెప్పండి నేనేం చేస్తుంది అలాసా నేనేం చేస్తుంది తెలుసా నేను పరిగెత్తుకుపోయి వాడిని కాళ్ళ మీద పడతా నీకు ఈ సీక్రెట్ నేను ఈరోజు చూపించున్నా ఏం తెలుసా ఎవడు విరుద్ధంగా ఉండడం ఎవడు నీ కొరకు విరుద్ధంగా ఉండడం ఈ పక్కింటోడు ఎదిరింటోడు ఉద్యోగ స్థలంలో చాలా మంది శత్రువు ఉంటారు కదా వాడిని దగ్గర పోయి కాల మీద పడండి దాని అర్థమైంది ఎవరు నీ గురించి తక్కువగా మాట్లాడుతుండో వాడింటి పోయి మిఠాయి డబ్బా ఇవ్వండి ఇది నేను చెప్తున్న సీక్రెట్ డిక్యూర్ వచ్చి విలువగల సీక్రెట్ విలువగల మిఠాయి డబ్బా ఇవ్వండి మంచి పొలారిటీ స్వీట్స్ ఏదో మంచి నేతి స్వచ్ఛమైన నేతి మిఠాయిలు ఒక కిలో డబ్బా తీసుకపోయి వాడు ఇస్తే వాడు డిస్టర్బ్ కాదు దీనికి నేను వ్యతిరేకంగా మాట్లాడితే వీడు మిఠాయి తీసుకొచ్చిట్ ఏంటి అంటే వీడు తెలుసుకోండు నాకంటే నువ్వు తక్కువనే నాకంటే నువ్వు ఎక్కువ కాదని అనుకున్నాడేమో అనుకొని అనుకొని నీకంటే తక్కువే అందుకే మిఠాయి తీసుకొచ్చి తక్కువడే గొప్ప నుండి తీసుకెళ్తారు కదా చెప్పేది సేవకులు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు వాడిని పోయి ఆనకీమాణి నేను చెప్తున్నా నా గురించి చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడతారు నేను కనకలు ఇచ్చేసిన నేను చెప్తున్న సీక్రెట్స్ నేను ఏవి పాటించిన అవి చెప్తున్నా నా గురించి ఇప్పుడు వాడు మాట్లాడు వ్యతిరేకంగా అనవసరంగా తన అభిషేకాన్ని వేస్ట్ చేసుకుంటుండు నేను సైలెంట్గా ఉన్నందుకు అర్థమవుతుందా నేను పోయి మిఠాయి ఇచ్చేస్తా నేను ఇంటికి వస్తే ఆయనకు అతిథ్యం ఇస్తాను సేవకులే నా గురించి వ్యతిరేకంగా మాట్లాడారు నా దగ్గర దొరుకుతారు ఎవరు పంపిస్తారు కట్గా దొరక కట్గా మిఠయి కనకలి ఇవ్వాల ఎక్కడ ఎప్పుడో దాచిపెట్టుకున్నా కొన్ని పైసలు ఎవరు చెప్పలే దాచిపెట్టుకున్న మా అమ్మ చిన్నప్పుడు పసుపు డబ్బాలు మెరాపకు పడి డబ్బాలలో దాచిపెట్టేది ధనియాల పిండిలో దాచిపెట్టేది అది పైసలు ఎవరు చూడడం అనేసి ఆ దీసేస్తే అంత చేక పసుపు పడుతుండే మనం నాకు అర్థమైపోయింది అదే పసుపులో పెడుతుంది మా అమ్మ పైసలు అనేసి నేను కూడా అంతే ఎక్కడెక్కడో దాచి పెడతా పైసలు నీకు తెలియదు ఏమో మా ఇంట్లో కూడా తెలియదు కోట్ల జేబులలో కొన్ని దాచి పెడతా పైసలు కొన్ని ఏమో ఇంకొక జగలు అల్మార సీక్రెట్ అల్మారల ఒక స్థలం ఉంది అందులో పెడతా పైసలు తెలియదు మా వాళ్ళకి ఏ టైంలో ఏం అవసరం ఉంటుందో బ్యాంకులో కూడా పెడతా నేను మూడు బ్యాంకులలో పెడతా పైసలు ఒక బ్యాంక్ వాళ్ళు ఎందుకంటే ఒకటే బ్యాంక్లో పెడితే తీసి టకాటాక్ వాడేసుకుంటాగా చేతిలోటే వాడేస్తాం చేతిలో పెట్టుకొని పైసలు ఎప్పుడు కూడా ఇక్కడ అక్కడిక్కడ పెడతాను ఒకటి వాళ్ళకి ఇచ్చేస్తుంటాను కష్టాలున్న వాడికి ఇచ్చేస్తూ ఉంటాను కటింగ్ అంటాం దీన్ని అర్థమవుతుందా ఎందుకంటే నువ్వు రాజువు కదా రాజుల వంశం నువ్వు రాజుల వంశం నువ్వు ఇవ్వాలి కానీ లేవి పుచ్చుకునేటవాడు మెల్కి సెద్దకు కాబట్టి మెల్కి శ్రెడ్కు మనం ఉన్నాం కాబట్టి ఈరోజు నేర్చుకుంటున్నాం నువ్వు కట్టింగ్ కాడానికి సిద్ధంగా ఉండాలా జమ చేసుకుంటే నీకు తెలుసు చిమట పడుతుంది నువ్వు ఓటుకుంటావన్నీ కాబట్టి ఈ కుటుంబాన్ని పోషించుకోవాలా అది ని బాధ్యత అట్ ద సేమ్ టైం ఏది ప్రీతికరమైందో అది ప్రభుత్వం సమర్పించుకోవడం నేర్చుకోవాలా శ్రేష్టమైన పనిని ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి మీద శ్రేష్టమైన వాటిని ఆయనకు అర్పించుకోవాలా అర్థమవుతుందా అప్పుడే నువ్వు సంపూర్ణంగా ఆత్మీయంగా మారుతావు అప్పుడు నీ సేవలో విశేషమైన కాలగలుగుతాయి మీ జీవితంలో ఆగిపోయిన మేళ్ళని నువ్వు పోయి తెచ్చుకో అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి ఈ రోజు నుంచి నేను పోయి ఇంతకాలం వేస్ట్ చేసినప్పుడు అవ్వాలి ఇప్పుడు నేను పోయి తెచ్చుకుంటున్నాను బ్రమ్మ నేను నేను వస్తున్నా నా దూతలు నా పక్కన నేను రెడీగా ఉండండి నేను వస్తున్నాను ఇదం ముగ్గురం కలిసిపోదాం పోయి నేను తెచ్చుకోవాలి నుంచి ఆ దూతలు నడి మేము కూడా రెడీగా తొలగిపోదాం పోయి తీసుకపోయి చూపిస్తారు ఎక్కడంటే ఆ ప్లేస్ని చూపించా అది పోయి అది పోయి నీ నీ నీ ఆత్మ పోయి వాటిని తెచ్చుకుంటుంది వచ్చి మళ్ళీ లోకంలోకి వస్తారు అప్పుడు నీ సేవ నీ ఆత్మీయ జీవితం టోటలీ డిఫరెంట్ గ్రహించిన నువ్వు ఇక మీద త్వరగా సిద్ధపడాలా ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్తాం కొంతసేపు కండి మెసుకుంటాం ఏ రీతిగా దేవుడితో నువ్వు సహవాసం చేయాలి ఇది నేను నువ్వు నేర్చుకున్నావు భాషలలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఇంతకాలం నువ్వు మాట్లాడలేదంటే నువ్వు ఇంకా భాషలలో మాట్లాడానికి సిద్ధపడలేదు నువ్వు దేవుడితో ఆయన నీ భాష ఈ లోకపు భాషలో మాట్లాడితే నినడు ఏ వ్యర్థమైపోతుంది మన ప్రార్థన జీవితాలు ఎంతకాలం ఎన్ని వాక్యాలు చెప్తుంటావు ఎన్ని వాక్యాలు వింటా ఆయన శక్తిని ఎందుకు రుచించలేకపోతున్నారు పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించని జీవితం ప్రభ్వా నేను ఎంతగానో పరిచి కొన్ని కానీ ఆ శక్తే లేదు ప్రభావ ఈరోజు ఇంతక సాక్ష్యం కూడా దేమింటున్నాం పలాని చర్చలో కార్యం జరుగుతులేదు కానీ మా ద్వారా మీరు ఆ కార్యాన్ని చూపిస్తున్నారు మా దగ్గర శక్తి ఉందని మీరు లోకానికి చూపిస్తారు ప్రభావ మమ్మల్ని శుద్ధీకరించుకున్నారు మమ్మల్ని పవిత్రపరచుకున్నారు ఫలించని తీగన మీకు దరికి వేస్తున్నారు అధికంగా ఫలించేలాగానే మీరు నడిపిస్తున్నారు ప్రతి విషయంలో ఆత్మీయ విషయంలో ప్రకృతి సహజంగా ఈ లోకంలో కుటుంబంలో ఉద్యోగ స్థలంలో సాంఘిక జీవితంలో ప్రతి దశలో మీరు మమ్మల్ని ఫలింపజేస్తున్నారు వీటన్నిటిని బట్టి మీకు వదలాలనైనా ప్రభు మేము సిద్ధంగా ఉన్నాం అయినా అవును ప్రభా ఆ ఛేదించుకోవాలా పాపంని అసయించుకోవాల దేని మీద వ్యామోహంని లేకుండా మాకు సహాయపడండి అనుమానపు దురాత్మని కట్ చేసేయండి మా ఆలోచించి మా శరీరంలో ఉన్నాడు వాడు డీమన్ అనుమానపు డీమన్ దాన్ని కట్ చేసేయండి ప్రభావం భయం ఆత్మని కట్ చేసేయండి నేను మీకు దాస్యపు ఆత్మని ఇవ్వలేదు గతపుత్ర ఆత్మనిచ్చిన అన్నారు ఆ బలం మాకు అనుగ్రహించండి ఇప్పుడు నేనేం అనుగ్రహించండి ప్రభావం ఈ లోకంలో అందరు భయంతో సేవ చేస్తున్నారు మేము భయపడకుండా సేవ చేయాలా ప్రాణాన్ని ప్రేమిస్తూ సేవ చేస్తారు మేము ప్రాణాన్ని ప్రేమించకుండా సేవ చేయాల మీరు పొందిన గాల చేత మాకు స్వస్థత ఇప్పుడు దాన్ని మేము రుచి చూడాలి తను నా జీవితంలో ఏ డిమన్స్ రాజ్యం వెళ్ళడానికి వీల్లేదు ఏ చీకటి శక్తులు నా కుటుంబంలో రాజ్యం వెళ్ళడానికి కట్ చేసేయండి వాటిని నేను నీతో సంభాషిస్తున్నాను ప్రభా ఈరోజు ఈ రాత్రి నేను స్టార్ట్ చేస్తాను ప్రభా నేను నీ సన్నిధికి వస్తున్నాను ప్రభావ నేను నీతో సంభాషించాలని ఆశపడుతున్నాను నాయన తండ్రి పిల్లలతో సంభాషించి ఆశపడుతున్నాడు కానీ పిల్లలు సిద్ధంగా లేరు ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు నేను నీ సన్నిధి రావాలని కొట్టినాను ప్రభావ నీ సన్నిధికి వస్తారు రవ్వండి మీరు తోసుకొచ్చారు నాయన నేను రెడీ ఉన్నాను ప్రభా నేను ఈతో మాట్లాడాలా ప్రభా అనేకమైన మార్గం నేను అది మీరు నాకు అనిస్తారని వాక్యం ఉంది నేను ఇప్పటి రాష్ట్ర పత్రిక మీరు మాకు చూపిస్తున్నారు ప్రభు ఆత్మ ద్వారా ఈ మర్మలను మీరు బయలుపరుస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇస్తాన్నారు అక్కడ వాక్యం అదే ఉంది పౌలు ఏలితగా తెలుసుకున్నాడో పేతులు ఎలితగా తెలుసుకున్నాడో మరి విశేషంగా వ్యూహాన్ని ఏలితగా తెలుసుకున్నాడో కూడా తెలుసుకోవాలా ప్రభు ఇవి మేము అనేకులకు చూపించాలను గొప్ప జన సమూహం ఇక మీదట బయటికి రావాల్సిందే ఇరవై సంవత్సరాల నుంచి మీరు తరబి చేస్తారు మమ్మల్ని ఇప్పుడు మేము పోయి వారి జీవితాలలో తను మరి విజృంభించి దుష్ట శక్తులను పారదొలాల విశేషమైన అద్భుతాలు జరగాల కడపరి వర్ష కాలంలో మేమున్నాం విజృంభించి మీ యొక్క కృపా వరాలు అనుగ్రహించండి కృపా వరాలను మించిన వరాలు అనుగ్రహించండి అవును బ్రహ్మ మీ కంటే అధికంగా మీరు మీ అందరి నమీకరించిన ద్వారా కార్యాలు చూపిస్తారు నేను మరి మీ అధికమైన కార్యాలు ఈ దినం మాకు చూపించాడు అనీలు ఈసి గడగడ వరకాల మీరీ దేవుడు నిజమే దేవుడని సాక్షి ఇవ్వాలా ఆ దినం మేము ఎదురు చూసినప్పుడు అటువంటి సేవకుడికి ఎదురు చూసినప్పుడు అటువంటి సేవకు నన్ను లేవనైతే మనం ప్రార్థిస్తున్నాం అపూస్త కళలో వాళ్ళు భూ తలకిలు చేస్తున్నారు అయినా ఇది లాస్ట్ డేస్ ప్రభ ఇప్పుడు ప్రపంచమే తలకిందులు కావాలా ప్రభావ అటువంటి సేవ మాకు కావాలనైనా అటువంటి వారిని మేము సిద్ధపరచుకోవాలా ప్రభావ అటువంటి శిష్యులను మేము తయారు చేసుకోవాలా బ్రహ్మ మీరు మమ్మల్ని కట్ చేయండి ప్రభావ మమ్మల్ని విరిచండి ప్రభ నేను సిద్ధంగా ఉన్నాను మీ యొక్క అగ్ని చేత మమ్మల్ని కాల్చండి కాలి బలి పిట్టి మీద నేను సిద్ధంగా ఉన్నాను నన్ను కాల్చండి తయారు చేయండి ప్రభావ మీ కొరకు సాధనంగా వాడండి ప్రభావం నేను ప్రతి దశలో సిద్ధంగా ఉండను ప్రభా మనుషుల గురించి ఆలోచిస్తలేను ప్రభా మనుషులు ఏమనుకుంటారని ఆలోచిస్తాను అవన్నీ పక్కన బలంలా ఉండొచ్చు ప్రభా వాటి అన్నిటి కట్ చేసే వాళ్ళు మేలునైనా అవి ఫలిస్తలేవు ప్రభా నా శరణంలో కొన్ని ఫలిస్తలేవు ప్రభా వాటిని కట్ చేయండి ప్రభావ ఆ ధన వ్యామోహాన్ని కట్ చేయండి ప్రభావ ఆ యొక్క వ్యామోహాన్ని కట్ కామ వ్యామోహాన్ని కట్ చేయడం ప్రతి చీకటి వ్యామోహాన్ని కట్ చేయండి అపవిత్రమైన వ్యామోహాలను కట్ చేయండి ఆ యొక్క సినిమాని ఆ యొక్క వస్తువు వ్యామోహాన్ని ఖర్చేయండి తర్వాత నేను సంపూర్ణంగా నియమిద కేంద్రీకరించుకోవాలా విశేషమైన సేవ చిత్రం నడిపించండి అక్కడితో సమీపం ఉంది ఆత్మల సంపాదనని ఆ యొక్క తీసుకొని రావాల మీ అనేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఈ రాత్రి కుటుంబీకుల గురించి మేము ప్రార్థించినాం ప్రతి ప్రార్థనని మీరు ఆమోదించినారు వీ హ్యావ్ రిలీజ్డ్ ఆల్ దోస్ బ్లెస్సింగ్స్ లాంటి అక్కడ ఎక్కడైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో ప్రభావ నిజ స్వరూపాలు వాటన్నిటిని ఇప్పుడు రప్పిస్తున్నాం మేము ఇక్కడికి మీరు దానికి ఆమోదించినట్లయినా ప్రభావ వాటిని నిజ స్వరూపం నిరీక్షించారు మేము కాబట్టి అవి ఇప్పుడు వీళ్ళ రిలీజ్ చేస్తున్నాం ప్రభావ మీరు ఆ అధికారం మీరు మాకు ఇచ్చినది మీరు పరలోకంలో ఏది విప్తారో భూమి మీద అది విప్పబడదన్నారు ప్రభా ఇది మేము వాటిని విప్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో వాటిని విప్తున్నాం ప్రభావ ఎవరెవరికి తని మంది అస్వస్థతలు ఉన్నాయో ప్రభావ వారి స్వస్థతలు అక్కడ ఉన్నాయి ప్రభావ అక్కడ వాటిని విప్పుతున్నాం ప్రభా ఎవరికి ఆర్థికంగా బలహీనత ఉందో ప్రభా అక్కడున్న వాటిని మేము విప్తున్నాం ప్రభావ ఇప్పుడు వాళ్ళ జీవితాలకు రావాల్సిందే ప్రభావ ఇది నిజమాన్ని వారు గ్రహించాల ప్రభా ఇది నిజమైన వాక్యమని గ్రహించాల ప్రభావ అనుమానపు దురాత్వం కట్ చేయండి వాళ్ళు అటువంటి అనుమానం ఉన్న కూడా ఇది జీవం గల వాక్కు ప్రభావ ఇది మీకు పరిశుధాత్మ ద్వారా బయలుపరచబడింది అయినా కాబట్టి మేము పరుశురాత్మను దూషిస్తలేం ప్రభావా మేము పరిశుధాత్మని ప్రేమిస్తున్నాం ప్రభావా ఎందుకంటే మీరు మాకు ఆదరణ కర్తకి ఇచ్చినారు ప్రభావా కాబట్టి మరి ఆదరణ కథను మేము ఎట్లా దుఃఖపరచగలం ప్రభావ మేము దుఃఖపరచలేము ఇంతకాలం మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాం ఇక మీదటే మేము దుఃఖపరచం అయినా మేము మిమ్మల్ని ఓ ప్రభ మిమ్మల్ని సంతోషపరుస్తాం అయినా మేము ఫలించడం వల్ల మీరు సంతోషిస్తారు మేము బహుగా ఫలించడం వల్ల మీరు అధికంగా సంతోషిస్తారు మళ్ళీ అటువంటి సంతోషం మీ జీవితంలో మేము మాజీ తన నడిపించండి కాలేజ్ అతను తను చేకూర్చని మేము ఇవన్నీ అన్నిట్లా చూపించాల ప్రమాదం అటువంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించాలి క్రీస్తు పరిషుద నాన్న ప్రాతిష్ట్రాంత్ తండ్రి మన ప్రభానం ఏసీ ప్రైజ్ కృఫా సమానం తరిపింపు మనందరికీ సదాకాలంతో రైంది దాకా అందరికీ ప్రైజ్